లోన మోహన మురళీ చైతన్య సుందరవళ్ళీ చైతన్య సుందరవళ్ళీ వృందావని లో నందనదనుని వృందావని లో నందనదనుని మోహన మురళీ చైతన్య సంతకెళితే నీకు ఇష్టం వచ్చిన సరుకులు నువ్వు కొనుక్కోవచ్చు కొనేవాడి వినివే గనక నీకు ఇష్టమైన కొనుక్కుంటావు నాకు ఇష్టమైనవి నువ్వు కొనుక్కోవచ్చు ఇష్టమైన సరుకులను కొనేటప్పుడు నువ్వు బేరం చేసినా కూడా తప్పులేదు ఎవరైనా అట్లాగే ఉంటారు ఎంతో బేరెంజ్ చేసి కానీ కొనరు అతను ఒక ధర చెప్తాడు మనం ఒక ధర కడుగుతాం ఎంతసేపు అయినా బేరం చేసుకోవచ్చు తప్పులేదు కొనేవాడివి నీవు సరుకులు నీకు కావాలి ఎంతైనా బేరం చేయచ్చు కాని అలాగే తిరుగుతూ సంతలో బేరం చేసుకుంటూ పోతే వస్తువులు వస్తాయి ఇప్పుడు మనం వెళ్ళి సంతకు పోయి నాలాంటి వాడు వస్తువులు అంతా చేస్తా కూర్చుంటే అది ఎన్ని గంటలైనా కావచ్చు ఎన్ని షాపులైనా నేను తిరగచ్చు దానివల్ల ఏం వస్తుంది నాకు వస్తువులు రావు వస్తే ఆయాసం ఎక్కువ బేరం చేసి కనుక వస్తువులు కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఎంతైనా బేరం చేసుకో వేరే విషయం గాని నీ దగ్గర డబ్బు ఉండాలి ప్రధానమైన విషయం డబ్బుంటేనే నీకు సరుకులు వస్తాయి కేవలం బేరం చేసినంత మాత్రం సరుకులు రావు ఆయాసం రావచ్చు అలాగే బస్సు ఆగింది ఇప్పుడు ఇక్కడ నుంచి పోతున్నారు ఉపన్యాసం ఈ ఆగింది ఆ బస్సులో ఎక్కి నువ్వు కూర్చోవచ్చు ముందు సీట్లో కూర్చోవచ్చు వెనక్కి సీట్లో కూర్చోవచ్చు ఎక్కడైనా కూర్చోవచ్చు కానీ ఎక్కి కూర్చున్నంత మాత్రాన ప్రయాణం చేస్తామని చెప్పడానికి లేదు టికెట్ ఉండాలి టికెట్ ప్రధానం సంతకెళ్ళినప్పుడు వస్తువులు కొనడానికి డబ్బు ప్రధానం ప్రయాణం చేయడానికి బస్సు ఎక్కినప్పుడు టికెట్ ఉండాలి టికెట్ ఉంటేనే లేకపోతే ఎక్కడైనా దిగిపోవచ్చు అట్లాగే నేను టిఫిన్ చేస్తానండి చేసుకో నువ్వు వంట చేసుకుంటావు చేసుకో నీకు ఇష్టం వచ్చిన పాకం నువ్వు చేసుకోవచ్చు అది ఇడ్లీ దోశ పూరీనా పొంగల ఉప్మాన ఊతప్పమా పూరీనా నీ ఇష్టం ఎందుకని తినేవాడివి నీవు గనక నీకు ఇష్టం అది నువ్వు తయారు చేసుకోవచ్చు కానీ వస్తువులన్నీ తెచ్చిపెట్టుకున్నా అగ్ని గనక లేకపోతే నువ్వు తయారు చేయలేవు పాకశ వన్ వస్తువులన్నీ ఉంటాయి కానీ అగ్ని ఉన్నప్పుడు మాత్రమే వస్తువు నీకు పదార్థం తయారవుతుంది నీ ఆకలి తెచ్చడానికి లేప తయారయ్యేందుకు అవకాశం లేదు ఇలాగే సంతకెళ్ళినటువంటి వాడు వస్తువులు కొనడానికి ఎట్లాగైతే డబ్బు బండికి ప్రయాణం చేసేటువంటి వాడికి టికెట్ అవసరము పాకం తయారు చేసుకునే తెలుసుకునేటువంటి వాడికి అగ్ని ప్రధానమై ఉందో అట్లాగే ఆధ్యాత్మిక మార్గంలో నీ ఇష్టం ఇచ్చినటువంటి సాధనలు చేసుకోవచ్చు ఎందుకని సంతలో ఇష్టమైన వచ్చి వస్తువు కొనుక్కోవచ్చు అందరం సంతకుపోతాం అందరం ఒకటే కొనాల్సిన అవసరం లేదు అందరం పాకం చేసుకుంటాం అందరం ఒకే పదార్థం తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి ఏది ఇష్టమో అది నువ్వు ఇడ్లీ నేను దోశ పూరి కానీ అందరికీ కడుపు నిండుతుంది అది ప్రధానం ఆకలి తీరుతుంది కాబట్టి ఆకలి తీరడానికి మనం ఆహారం తీసుకుంటూ ఉండినా ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళు తీసుకోవచ్చు అట్లాగే ఆధ్యాత్మిక మార్గంలో ఏ గమ్యాన్ని మనం పొందాలి అని అనుకుంటూ दाख साधना अनेक उ अनेक मार्गा एवरी मार्ग ने वाल स्वामीजी नीगम से ध्यान नीन जपन नीचे जपमो ध्यान पूजे नीत स्वाध्याय नकर्तने अाइस नीके सा अगते డు ఉండాలను మరొక చోట టికెట్ ఉండాలను ఇంకో చోట అగ్ని ఉండాలను ప్లీజ్ అట్లాగే ఆధ్యాత్మిక సాధనల్లో నువ్వు ఏ సాధనైనా చేసుకో పర్వాలేదు కానీ భక్తి ఉండి భక్తి ఉండి ఒకవేళ భక్తి కనుక లేకపోతే అక్కడ ఏం జరుగుద్దు అదే జరుగుద్ది కాన్షియస్ గానిచ్చాను ఎగ్జాంపుల్స్ నేను అక్కడ ఏం జరిగిందో ఇక్కడ అదే జరుగుద్ది సంతలో తిరిగాడు కదా వాడు తిరిగి తిరిగి బేరం చేస్తాడే గానీ వస్తువు మాత్రం కొనలేడు ఎందుకంటే డబ్బు లేదు కనుక అట్లాగే భక్తి లేనిటువంటి వాడు ఎన్ని ఆలయాలు తిరిగినా ఎన్ని ఆశ్రమాలు తిరిగినా వాడు తిరిగి తిరిగి అలిసిపోతాడు తప్ప వీడు ఎట్లాగైతే వీడికి ఆయాసం వచ్చిందో వాడు అలసిపోతాడు తప్ప పొందే ప్రశ్న మాత్రం లేదు వీడికి ఎంత బేరం చేసినా వీడికి వస్తువు ఎట్లాగైతే సంచిలో పడలేదో వాడికి హృదయంలో వాసుదేవుడు నిలవడు వీడికి వస్తువు లేదు వాడికి వాసుదేవుడి బస్సులో ప్రయాణం చేసేటటువంటి వాడికి టికెట్ ఉండాలి లేకపోతే ఎక్కడైనా దిగిపోవచ్చు ఓకే ఎక్కొచ్చు ఎక్కడానికి ఎవడైనా ఎక్కొచ్చు కానీ కండక్టర్ వచ్చే టిక్క టికెట్ అన్నాడు అన్నాడుకోండి అప్పుడు దిగిపోతాడు వాడు వాడు ఎప్పుడు అంటాడో తెలియదు అంతవరకు ఇప్పుడు ప్రయాణం చేస్తాడు అది ఇప్పుడు మన ఆర్చి దగ్గర ఎక్కాడు అనుకోండి కొంత దూరం పోతాడు ఎంతవరకు పోతాడంటే అది ఎక్కడన్నా కావచ్చు ఒక ఫర్లాంగ్ కావచ్చు రెండు కిలోమీటర్లు కావచ్చు వాడు వచ్చి కనుక టిక్క టికెట్ అన్నాడా వీడి దగ్గర టికెట్ లేదు కనుక వీడు దిగిపోతాడు అట్లాగే భక్తి లేనటువంటి వాళ్ళు ఈ మార్గంలో ఉంటారు కొంతకాలం బస్సులో వాడు టిక్కెట్ లేకుండా ఉన్నంత వారు చాలా మంది ఆశ్రమాల్లో కూడా ఉంటారు సరేనా అదంతా టిక్కెట్ లేని బిజినెస్ కనుక ఒక దశలో ఉన్నట్లే ఉండి వాడు టిక్కెట్ అన్నప్పుడు ఈ దిగిపోతాడో భక్తి అనేటువంటి ప్రశ్న పడింది అనుకోండి అంతే అక్కడి నుంచి జారిపోతాడు అంతే గురువుల దగ్గర నుంచి జారిపోతాడు ఆశ్రమాల దగ్గర నుంచి జారిపోతాడు ఎందుకంటే ఇంకా ఉండడానికి అర్హత లేదు భక్తి లేనప్పుడు ఉండి సాధించేది ఏమీ లేదు అర్థమవుతుంది కనుక ఆధ్యాత్మిక మార్గంలో అన్ని పదార్థాలు మన దగ్గర ఉండిన పాకశ వన్హివత్ అగ్ని ఉంటేనే పదార్థం తయారవుతుంది కనుక ఏ సాధనలైనా నువ్వు చేసుకో భక్తిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలడానికి అవకాశమే లేదు నువ్వు ధ్యానం చేశావా భక్తి ఉండాలి యోగం చేసావా భక్తి ఉండాలి సంకీర్తనం చేసావా భక్తి ఉండాలి స్వాధ్యాయం చేసావా భక్తి ఉండాలి తీర్థక్షేత్రాలకు వినవా భక్తి ఉండాలి లేదు భక్తి లేదనుకో ఇవన్నీ జరుగుతాయి కానీ ఫలితం మాత్రం అందదు శ్రమయేవ ఉదాహృత కేవలం శ్రమ మాత్రమే మిగులుతుంది కానీ ఫలితాలు మాత్రం చవిచూడలేరు ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ ఒకరోజు ప్రయాణం చేసేవాళ్లు నెల ప్రయాణం చేసేవాళ్లు సంవత్సరం ప్రయాణం చేసేవాళ్లు పది సంవత్సరాలు ప్రయాణం చేసేవాళ్లు ఏదో ఒక దశలో బండి దిగిపోయేవాళ్ళు ఇంతే ఉంటారు ఎప్పుడు ఒక్కటే మనకు భక్తి ఉన్నది అని అంటే ఆధ్యాత్మిక సాధనలో ప్రతిక్షణ వర్ధమానంగా ఉన్నప్పుడే మన దగ్గర భక్తి ఉందని అర్థం రోజు రోజుకి సూర్యుడు వస్తూ ఉంటే మొదట ఎంత కాంతి ఉందో అదే మధ్యాహ్నానికి వచ్చినప్పుడు అద్భుతంగా కనపడతాది ఆ విధంగా సూర్య కాంతి పెరుగుతూ వస్తుందో మనకు ఆ విధంగా మన హృదయంలో కూడాను ప్రతిక్షణ వర్ధమానం నిరంతరం కూడా పెరగాలి ఆ నిరంతరం మన సాధనలో ఉత్సాహం పెరగాలి నిరుత్సాహం లేకుండా ఉండాలి నిరాశ లేకుండా ఉండాలి ఆనందంగా నిత్యోత్సవంగా సాగాలి అనుకున్నట్లయితే మాత్రం భక్తి ప్రధానంగా ఉండాలి భక్తి ఉన్నప్పుడే జరుగుతుంది కాని లేకపోతే జరిగేందుకు అవకాశం లేదు భక్తి లేకుండా చేసే సాధనలన్నీ నిష్ప్రయోజనం నిరుపయోగం నెక్స్ట్ శ్లోకాభ్యసనా వ్రతని అన్వహం హుతం మేదశ్చేదీయస్మని తీర్థానా అవగాహనాని చజస్న వినాద్వం భోరుహ సంస్ృతి విజయతే దేవస ారాయణ అంటే అంటే ఆమ్నాయ అభ్యసనాన్ని వేదాధ్యయనాలు ఏవైతే ఉంటాయో వేద పఠనం ఏదైతే ఉంటుందో స్వాధ్యాయం ఏదైతే ఉంటాదో సరేనా పారాయణాలు ఏవైతే ఉంటాయో ఆమ్నాయ అభ్యసనాని అరణ్య రుదితం ప్రారంభమవుతున్నాడు అంటే టికెట్ లేకుండా బస్ ఎగడం ఓకే డబ్బు లేకుండా సంతలో తిరగడం మూడో చరణంలో తీర్థానం అవగాహనా గనం నెక్స్ట్ చూడండి వినా యత్పదంబోరుహ సంస్మృతి ఎవని యొక్క పదద్వంద్వాంబోరుహ సంస్మృతి ఆ పాద పద్మాలు కమలాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్మరించడము అనేటువంటిది విన ఎవరి పాదపద్మాల్ని స్మరించడము ఏ పరమేశ్వరుని యొక్క పాదపద్మ సంస్మృతి స్మరించడం అనేటువంటిది వినా అది గనక లేకపోయింది అంటే వినా అది గనక లేకపోతే అది కనెక్షన్ అన్వయక్రమం యత్పాద ద్వంద్వాంభోరుహ ఎవరి యొక్క పాద పద్మాల యొక్క సంస్మృతిం ఏ పరమేశ్వరుని యొక్క చరణ కమల స్మరణం గనక వినా దాన్ని గనక వదిలిపెట్టి దాన్ని విడిచిపెట్టి అది గనక లేకపోతే ఆమ్నాయ అభ్యసనాన్ని అరణ్య రుదితం అంటేంటి పరమేశ్వరుని యొక్క పాద పద్మాన్ని భక్తి కాబట్టి భగవంతుని యొక్క పాదార విందమలు ఎందు భక్తి లేకుండా వేదాధ్యయనం చేశాడనుకోండి పారాయణాలు చేశాడనుకోండి ఇవి ఆమ్నాయ అభ్యసనని ఈ వేద పారాయణలు ఇవన్నీ కూడాను ఏమవుతాయే అంటే వేద పఠనమంత అరణ్య రుదితం అరణ్య రోదనం రుదితం అరణ్య రోదనం కాబట్టి అరణ్యాల్లో గనక అరుస్తూ బోతే ఎవరికి వినపడుతుందో ఈ వేద పఠనం కూడా అంతేనే ఇప్పుడు ఒక అరణ్యంలో అరిచాడు మనిషి ఫస్ట్ పాయింట్ అరణ్యంలో దేనికోసం అరుస్తున్నావు నువ్వు ఎవరినో పిలుస్తున్నావు అని అర్థం ఏదైనా కావచ్చు కనీసం మనిషి కాబట్టి మంచినీళ్ళు కావాలి కదా మంచినీళ్ళు కావాలి అలసిపోయావు కాబట్టి మంచినీళ్ళ కోసం అరిచావు అనుకోండి అంటే నువ్వు ఎవరినైతే పిలుస్తున్నావో నీకు నీళ్లు కావాలని ఆ వ్యక్తి రావాలన్నా కదా కాబట్టి అరణ్యములో ఏ వ్యక్తిని అయితే నువ్వు పిలుస్తూ ఉన్నావో ఆ వ్యక్తి లేనిటువంటి చోట నువ్వు పిలవడం అంటూ జరిగిందనుకోండి దానివల్ల పిలవడమే ఉంటుంది కానీ ఫలితం మాత్రం వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి మనం అరణ్యంలో కూర్చొని ఎవరో లేనిటువంటి చోట నిర్జన ప్రదేశం కనుక అరణ్యం అంటే నిర్జన ప్రదేశం జనులు ఎవరు లేనిటువంటి ప్రదేశం అటువంటి చోట మనం ఎంత అరిచినా వినేవాళ్లు ఉండరు అది వచ్చిన వింటే వచ్చి నీకు సహాయం చేస్తాడు లేదు నువ్వు ఎవరినైతే పిలుస్తున్నావో వాడికి వినపడితే అతడు వస్తాడు కాని అతడికి వినపడేటువంటి అవకాశమే లేదు ఎందుకని అది అరణ్యం కాబట్టి అరణ్యములో అరిస్తే ఎవరికి వినిపించదు అట్లాగే ఇక్కడ కూడాను మనం భగవంతుడిని పిలిస్తే వేద పఠనం సుని వేద స్తోత్రాలు వల్లిస్తే భగవంతుడు రాడు ఎందుకని అది అరణ్య రోదనం కారణమేంటి ని పిలుస్తున్నాను కదా ఎవరిని పిలుస్తున్నావు నువ్వు భగవంతుణ్ణి అది నువ్వు పిలిచేది భగవంతుణ్ణి కేవలం వేద పఠనం కాదు ప్రధానం దాంట్లో నీ భావం ఉంది నీ హృదయం ఉంది నీ హృదయంలో భగవంతుడు కావాలనేటువంటి ఆర్తి ఉండాలి కాబట్టి భగవంతుణ్ణి పిలవకుండా నువ్వు వేదాన్ని పఠించే ఉపయోగం ఏమిటి ఆ భగవంతుణ్ణి పిలవడం ఏదైతే ఉందో అది భక్తి కాబట్టి ఏ పరమేశ్వరుడి నీ దగ్గరకు రావాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు ఆయనని భక్తి చేసిన తర్వాత నీ వేద పఠనానికి అర్థం ఉంది గాని పరమేశ్వరుడిని వదిలిపెట్టి చిలుక పలుకులు పలికినంత మాత్రాన భగవత్ కృప మన మీద వర్షించేందుకు అవకాశం లేనే లేదు కనుక వేద పఠనం వాళ్ళకు కూడా భక్తి అవసరం భక్తి ఉంటేనే వేదపారాయణం ఫలిస్తుంది లేకపోతే నిష్ఫలం నంబర్ టూ వేద వ్రతాన్ వ్రతాన్ని మేధ్చేద ఫలాన్ని ఓ వేద వ్రతాన్ని వేదంలో అనేకమైనటువంటి వ్రతాలు చెప్పున్నాం ఇప్పుడు మనం కూడా చేస్తాం ఒక వ్రతము అన్నప్పుడు దాని మీదనే మనసు లగ్నం చేసి పూర్ణ హృదయంతో చేసేది వ్రతం అవుతుంది అట్లా ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతం అంటాం అంటే సత్యనారాయణ వ్రతంలో ఎవరు ప్రధానం సత్యనారాయణ అనుకుంటున్నాను అంతేగాని ప్రసాదం కాదు కదా అన్నవరం ప్రసాదం కాదు అది కూడా ఉంటుంది చివరికి కానీ అన్నవరం ప్రసాదమే ప్రధానం కాదు సత్యనారాయణ స్వామి ప్రధానం అదే వ్రతం అంటేనే అది ప్రతిది వ్రత శబ్దం వస్తుంది ఇప్పుడు పతివ్రత అంటాను ఇదేంటిది పతివ్రత వ్రతం అంటే పతియే దైవము వ్రతం కలిగినటువంటి సతి పతివ్రత ఆ వ్రత వ్రత శబ్దం అది అర్థం అవుతుంది కాబట్టి ఇంకొక రెండోది లేదు ఆమెకి ఆమెకి పతి అంటే పతి తిన్నాడా లేదా అదేమి నిరంతరం కూడాను ఆయన గురించి ఆలోచించేటువంటి వాడు పతివ్రత కాబట్టి వేదవులో అనేకమైనటువంటి వ్రతాలు ఉన్నాయి ఎవరు ఏ వ్రతం చేసుకుంటారో ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క ఫలం కూడా ఉంది కాబట్టి ఎవరు ఏది కోరుకుంటారో ఆ ఫలం చేసుకుంటారు ఇప్పుడు యాగాలున్నాయి యజ్ఞాలు వ్రతాలు ఉండే పుత్రకామేష్ఠి అంటాడు ఎవడైతే పిల్లవాడు కావానో వాడు పుత్రకామేష్ఠి యాగం చేస్తాడు సరేనా ఆ పుత్రకామేష్ఠి యాగం చేసేవాడికి కూడా భక్తి ఉంటేనే అది ఫలిస్తుంది కాని కేవలం తంత్రము యంత్రము మంత్రం పెట్టుకుంటే ఉపయోగం లేదు భక్తి ప్రధానమైనటువంటిది భక్తి ఉంటే మిగతా అన్నీ కూడా అది ప్రధానంగా ఉండాలి పాక శవ అన్నీ ఉండినా పాకానికి అగ్ని ఎట్లాగైతే ప్రధానంగా ఉందో ఇక్కడ భక్తి ప్రధానంగా ఉంది ఈశ్వర ప్రణిధానం కాబట్టి యోగంలో కూడా ఇప్పుడు చూడండి యోగం జరుగుతుంది కదా టీవీలో అసలు పతంజలి యోగ దర్శనంలో ఈశ్వర ప్రణిధానాద్వా క్లియర్ గా ఈశ్వర ప్రణిధానం కాబట్టి యోగం కూడాను నువ్వు ప్రాణాయామం చేసినా కూడాను ఈశ్వర ప్రణిధానం కాబట్టి పరమేశ్వరుని వదిలిపెట్టి ఏదీ జరగడానికి అవకాశం లేదు కాబట్టి స్వాధ్యాయం స్వాధ్యాయం జరగాలంటే కూడా పరమేశ్వరునికి అనుగ్రహం ఉండాలి అప్పుడే నీకు అర్థమవుతుంది నిన్న చూచాం సామాన్యమైనటువంటి వైద్యుడు మంది ఇచ్చేటప్పుడు కూడా పరమేశ్వరుని దలుచుకోను ఎందుకని కరెక్ట్ డయాగ్నోసిస్ అవద్దని కాబట్టి అంతా ఈశ్వర కృప వలని నడుస్తుంది గనక ఈ ప్రపంచం అంతా కూడా ఈశ్వర అనుగ్రహం వల్ల కదులుతూ ఉంది కాబట్టి అటువంటి ఈశ్వరుని భక్తి చేయకుండా ఆధ్యాత్మిక సాధనలో ఫలితాలని మనం ఎప్పుడు కూడా చూడలేం గనక వేద వ్రతాన్ని వేదంలో అనేకమైనటువంటి వ్రతాలున్నాయి పరమేశ్వరుని వదిలిపెట్టి ఇది మీరు అన్వయం చేసుకోవాలి సంస్మృతి అనేది అన్వయం చేసుకోవాలి అంటే పరమేశ్వరుని యొక్క పద పద్మాల్ని సేవించకుండా వినా వేద వ్రతాని అన్వహం అన్వహం రోజు నిత్యం చేస్తూ ఉండడం అనుకోండి ఆ కొందరు చేస్తారు అట్లా నిత్యం వాళ్ళ పేర్లు ఎందుకు లేండి సరేనా ఉండరు వాళ్ళు వాళ్ళకి రాముడు అంటే ఒక మహాపురుషుడని లెక్క కృష్ణుడు అంటే ఆయన ఉత్తమ పురుషుడు అని లెక్క వాళ్ళు భగవంతుడు కాదు మళ్ళీ ఇదే మన సంస్కృతిలోనే ఉండరు వాళ్ళు వాళ్ళు వేదాన్నే పట్టుకుని ఉంటారు ఉదయం లేస్తే కూర్చొని యజ్ఞయాగాదులు అంటుంటారు వ్రతాలు వింత కూడా హోమం లేకుండా అసలు భోంచేది సరేనా ఇంకా ఇంకంతే అలా చేసుకుంటూ పోతారు కర్మకాండ అది ఆ విధంగా ఉంది కనుక ఇదే సంప్రదాయంలో వచ్చినటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి మార్గాలు రకరకాలైన సంప్రదాయాలు వేదాన్ని వాళ్ళు కూడాను కాబట్టి వేద అటువంటి వాళ్ళు భక్తి లేకుండా వేదంలో ఉండేటువంటి వ్రతాల్ని అన్వహం నిత్యం ప్రతిరోజు కూడాను వాళ్ళు చేసిన అన్వహం వేద వ్రతాన్ని ప్రతిరోజు చేశారనుకోండి దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ ఫలం ఏంటంటే మేధచ్ఛేద ఫలాని ఫ్యాట్ ఏమన్నా ఉంటే కరగచ్చు అన్నాడు మేధచ్ఛేద ఫలాని అంతే కొవ్వు కరగడానికి వారికి వస్తాదండి అని అంటే పని చేయడం ఇంకేముంది ఆడిపోవడం కట్టెలు తెచ్చుకోవడం ఇక్కడ పోవడం మరొకటి తెచ్చుకోవడం ఇది పోవడం అక్కడ తెచ్చుకోవడం అర్థమంత ఊరికే కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడు అనుకోండి వాడికి ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటాయి తింటానికి కానీ తిరుగుతాడు కదా పోయి ఏమేం కావాలి అవన్నీ కూడా తెచ్చుకుంటాడు పూజా ద్రవ్యాలు అవి మన ద్రవ్యాలన్నీ ఏవేవైతే కావాల హోమ ద్రవ్యాలు అవన్నీ కూడా తెచ్చుకుంటాడు తిరుగుతాడు బాగా కూర్చుంటాడు లేస్తుంటాడు పడుతుంటాడు దీనివల్ల కొద్ది ఏదైనా ఫ్యాట్ ఏదైనా కరగచ్చేమో కానీ ఎక్సర్సైజ్ అనమాట ఇది ఎక్సర్సైజ్ పరమేశ్వరుని వదిలిపెట్టి గనక ఈ వేద వ్రతాలు యాగాలు హోమాలు యజ్ఞాలు చేస్తూ ఉంటే దానివల్ల అన్వహం ప్రతిరోజు చేస్తూ ఉంటాను అందువల్ల ఒక్కరోజు చేస్తే కరగదు అన్వహం వేద వ్రతాన్ని మేద ఫలాన్ని కనుక ఆ క్రూ గరగడానికి మాత్రం పనికి వస్తుంది పూర్త విధయ సర్వే హుతం భస్మని మూడోది పూర్త విధయ సర్వే సర్వే పూర్త విధయ ఇష్టాపూర్త కర్మలు మీకు ఉపనిషత్తులు చెప్పాను కదా నేను ఇష్టాపూర్త కర్మలు అంటే ఇప్పుడు బావులు దవ్వించడం క్లీన్ అండ్ గ్రీన్ ఇదంతా ఇష్టాపూర్త కర్మస్తుంది తర్వాత రోడ్లు వేయించడం చలివేందలు పెట్టించడం హాస్పిటల్స్ పెట్టడం ఎస్ పెట్టడం హాస్పిటల్ పెట్ట భ ఎందుక స్కూల్స్ పెట్టడం ముంగా రెసిడెన్షియల్ పెట్టడం ఇవన్నీ ఏమిటంటే కొందరు ఇప్పుడు అదైపోయింది మీకు అర్థమవుతుంది ఏ భక్తుడు అంగీకరించడం సంప్రదాయం తెలిసిన వాడు సన్యాసులు కూడా ఈరోజు ఏం చేస్తున్నారు వాళ్ళకి జ్ఞానం మీద ఇంట్రెస్ట్ లేదు భక్తి అంటే అసలు ఆ సంస్కారం లేదు అందువల్ల అందువల్ల చూడండి తమాషా ముఖాన బొట్టు కూడా ఉండదు చిత్రం మీరు కారణం ఏంటో తెలుసా అసలు పరమేశ్వర నేను మీరు ఎప్పుడైనా చూసారు స్వామిజీ మొక్క మీద బొట్టలేకుండే మొన్న మీరు అభిషేకం చేస్తుంటే కూడా మూడు నేను ఆ పక్క నుండి రుత్తి చెప్పాను నువ్వు నీళ్లు పోసేస్తున్నావు నా బొట్టు పోతుందేమో బొట్టు పెట్టాలి అదృష్టం కదా ఈ సంస్కృతిలో పుట్టిన కారణం ఏంటో తెలుసా భక్తి ఉంటే భక్తి ఉంటే అలా పెట్టుకుంటారు పూర్వక ఈ రోజుల్లో కూడా సంప్రదాయం చూడండి మీరు ఎక్కడైనా సుమంగడైనటువంటి స్త్రీని మీరు బొట్టలేకుండా చూసారు ఎక్కడన్నా మన సంప్రదాయం అది తుడిపేయండి అని చెప్పడానికి ఒక ఆర్గనైజేషన్ వచ్చింది ఇప్పుడు అది తుడిపేయండి అని చెప్పడానికి దాంట్లో చేరారు కొయ్య అమ్మగారులంతా అది ఒక సంస్థ నడుస్తా ఉంది మీకు తెలిసే ఉంటుంది వాళ్ళు పోతానే ముందు బొట్లు తీసేస్తారు ఆ భర్తలు ఏం భర్తలో నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే ఏంటి బొట్టు తీస్తే నేను పోయినట్టు కదా పర్వాలేదని ఎందుకంటే ఉన్నా ఉన్నట్టుగా లేడు కనుక పోయినా పర్వాలేదు అనుకుంటున్నాడేమో ఎందుకంటే రోజులు ఆ విధంగా మారిపోతా ఉన్నాయి కనుక ఏదో నలుగురికి మనం ఏదో మేలు చేయాలా ఓ సాధు అంటే మేలు చేయాలి మేలు అనే పదానికి నీకు అర్థం తెలుస్తా చెప్పు ఏం చేయాలా సాధు హాస్పిటల్ పెట్టేది ఏంటి పెడతాం అది కూడా ఇప్పుడు మనం పెట్టులే పెడతాం ఏదో హాస్పిటల్ ఇంకా ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్సు స్కూల్సు పోలియో ఇంజెక్షన్స్ ట్రిపుల్ యాంటిజెన్ ఇవే అయితే ఎందుకని ఇవే అయిపోయినాయి ఇదే మోక్షం అనుకుంటాం దీన్ని ఇష్టాపూర్త కర్మలు అంటారు వాడికి శాస్త్రం తెలియకపోవడం వల్ల వచ్చిన బాధలు ఇష్టాపూర్తి కర్మల వల్ల ఇది పుణ్యకర్మలు పుణ్యకర్మల వల్ల ఏమొస్తుంది చెప్పండి స్వర్గం వస్తుంది అది వాడికి వస్తుంది వస్తే మోక్షం వచ్చే అవకాశం లేదు అది అవుతుంది ఇప్పుడు కనుక పూర్త విధయ సర్వే సర్వే సార్ వైద్య విద్య అన్ని ఎన్నెన్నున్నాయో సర్వే పూర్త విధయ హతం భస్మని బూడిదలో హోమం చేయడం హుతం హోమం చేయడం ఎక్కడ భస్మని బూడిదలో హోమం చేయడం ఏమవుతుంది నెయ్యి వేస్ట్ ఘతం వృధా అంతకన్నా ఇంకేల్లేదు కాబట్టి ఈ ఇష్టాపూర్తి కర్మలు ఎందుకంటే నువ్వు దేనికైతే వెళుతున్నావో ఏ మార్గంలో దానిని వదలకుండా ఎన్ని చేసినా పర్వాలేదు కానీ దాన్ని వదిలిపెట్టేసినప్పుడు మోక్షం కోసం వచ్చి పరమేశ్వరుడు కావాలనుకుని అవి వదిలిపెట్టి ఈ నాటకాలన్నీ ఆడుతా ఉన్నారు చూచారా ఇవి ఈ ఇష్టాపూర్తి కర్మలు కాబట్టి మనకు ఏవైతే ఇప్పుడు సర్వీస్ యాక్టివిటీస్ ఉన్నాయో ప్లీజ్ సర్వీస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ఇష్టాపూర్తి కర్మలు ఉపనిషత్తుల్లో మీరు విన్నారు కనుక వీటి వల్ల స్వర్గం వస్తుంది గాని మోక్షం వచ్చేందుకు అవకాశం లేదు స్వర్గంతో సరిపెట్టుకుంటానంటావా అట్లాగే ఉండు క్షీణేపుణ్యం మర్త్యలోకం విశంతి ఈ పుణ్యం వల్ల నీకు స్వర్గం వస్తుంది పుణ్యఫలం పోతే మళ్ళీ స్వర్గం నుంచి మళ్లీ జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః మళ్లీ మళ్లీ ఆ దుఃఖాన్ని నువ్వు తల్లి గర్భంలో పడి అనుభవించవలసిందే దానికి నువ్వు సిద్దమైతే ప్లీజ్ గోఅెడ్ లేదండి నాకు మోక్షమే కావాలి తృప్త భవిష్యమే ఆ మాట మాట్లాడేవంటే మాత్రం ఇదిగో నువ్వు ఇష్టాపూర్తి కర్మ చేసుకుంటే చేసుకోగాని భక్తి లేకుండా చేసుకుంటే అవకాశం లేదు ఇది చేయడానికి ఆస్తికుడు అవసరం లేదు నాస్తికుడు కూడా చేయొచ్చు ఎంతో నాస్తికులు చేస్తున్నారు ఈ పని కాదా అసలు భగవంతుని నమ్మనటువంటి వాళ్ళు కూడాను హాస్పిటల్స్ పెడతా ఉండారు భగవంతుడి మీద విశ్వాసం లేనిటువంటి వాళ్ళు స్కూల్స్ పెడతా ఉండారు నథింగ్ రాంగ్ మంచి పని చేస్తూ ఉండారు తద్వారా పుణ్యం వస్తుంది పుణ్యం వల్ల స్వర్గం వస్తుంది కాబట్టి ఊర్థవిదయ సర్వే హుతంభస్మని నెక్స్ట్ తీర్థానం అవగాహనాన్నిచస్నానం పుణ్యతీర్థాలకు పోవడం భక్తి లేకుండా పరమేశ్వరుడు లేకుండా పుణ్యతీర్థాలన్నీ పోతున్నారనుకోండి అనేక కారణాలతో పోతారు కాబట్టి తీర్థానం అవగాహనాన్ని అక్కడ స్నానాలు చేయడం తీర్థస్నానాలు భక్తి లేకుండా తీర్థస్నానాలు ఏవైతే ఉన్నాయో ఇది గజస్నానం ఇది గజస్నానం అంటే ఏనుగు స్నానం చేసినట్టే ఏనుగ స్నానం చేయడం చాలా తమాషకు ఉంటుంది అది పోయి దిగుతుంది శుభ్రంగా స్నానం చేయిస్తాడు మామిటి వాడు అది అట్లా వచ్చిందనుకో గట్టు మీదకి వెంటనే అట్లా మట్టిత్తుకుని తొండంతో ఎలా ఉంటది అంతే పంప రివర్ దాటి వస్తే పంపలో స్నానం చేస్తుంది ఏనుగ పంప రివర్ దాటింది అనుకోండి కాబట్టి కాంపెన్సేషన్ కూడా అర్థమవుతుంది కాంపెన్సేషన్ కూడా జరిగిపోతా ఉంటది అందుకని కొందరు నేను నాకు చెప్పాడు ఒక ఇదేంటంటే బ్రహ్మరాంబా అన్నాడు ఇక్కడ కూడా ఉందే ఉంది స్వామిజీ ఏమిటి అసలు ఎట్లా ఎమ్మెల్యే స్వామిజీ యథార్థం చెప్పాలంటే కొద్దిగా ఇటీవల ఆరోగ్యం బాగాలేదు డాక్టర్ తగ్గమన్నాడు డాక్టర్ తగ్గమంటే తగ్గు తగ్గవే లే స్వామిజీ ఇక్కడైతే ఒక్క పూటే తింటాం ఎన్ని రోజులు అట్లా రోజులు పోయినసారి పోయినాడు స్వామిజీ కొన్నిసారి ఒక ఐదు ఆరు కేజీస్ తగ్గాను సో అది నాలుగైదు తగ్గాను ఈసారి కూడా కొద్ది తగ్గితే బాగుంటుందని పోతా ఉన్నాను మేధశ్చేద ఫలాన్ని చుడి అంత చక్కగా ఉంది వారు ఎక్కువ శాతం ఎట్లాగే పాపం కొంతమంది వాళ్ళు దుర్వ్యసనాలు ఉంటాయి వాడు వ్రతం తీసుకున్నాడు అనుకోండి దీక్ష దీక్ష దీక్ష సార్ ఇదే దీక్ష ఒక విధంగా చూస్తే ఇది నలభై రోజుల శిక్ష ముప్పై రోజుల శిక్ష యాభై రోజుల శిక్ష దీక్ష ఆ పాపం ఇంకా ఆ రోజులు వాడు పుచ్చుకోడు కానీ భౌతికంగా పుచ్చుకోడు కానీ మానసికంగా పుచ్చుకుంటానే ఉంటాడు ఆ పది మందిలో కూర్చున్నప్పుడు భజన ఊగతా అక్కడి నుంచి లేచి వస్తాడు ఒకడు ఊగతా కనపడతా ఉంటాడు పోతా ఉంటాడు వాడిని చూచినప్పుడు అనిపిస్తుంది అదేం ఊగుడు ఈ తూగుడు చూడు ఎంత బాగుండదు అసలు మనం దానికి సంబంధించిన వాళ్ళం కదా ఈ వ్రతం వల్ల కదా ఎప్పుడు అయిపోతుంది అందుకని ఆ గురువుని అడుగుతూ ఉంటాడు స్వామి గురుస్వామి ఆయన అడుగుతుంటాడు గురుస్వామిని అయ్యా ఎప్పుడు పోతాం ఏ పసుకు పోతాం ఆయన అంటాడు ఏమైంది రోజులే కదా నీకు ముప్పై రోజులు అదే ముప్పై రోజులు ఏ డేటు పోప వాడు వేసుకుంటాడు ఇప్పుడుంచే ఏ డేటు పోతాం ఎప్పుడు దర్శనం చేస్తాం మళ్ళీ బ్యాక్ ఎప్పుడు వస్తాం రాగానే మొత్తం ఇంత ముందు సీసా ఇప్పుడు బిందే ఇప్పుడు బిందే ఇది గజస్నానం కదా ఇదే ఇప్పుడు మురికి పోవడానికి స్నానం చేయాలి గాని స్నానం చేసి వచ్చి మురికి అంతా నెత్తనేసుకునేది గజస్నానం అది ఏనుగు చేసేటువంటి పని ఇదికో ఇది కాబట్టి అదే గనక భక్తి ఉండింది అవుతుంది అట్లా లే కనుక వినా ంబోరుహ సంస్మృతి వినా తీర్థానం అవగాహనాని చజస్నానం గజస్నానం ఇప్పుడు అర్థమైంది కదా కాబట్టి భక్తి లేకుండా ఇవన్నీ చేస్తే ఇట్లా ఉంటాయి కాబట్టి అది ఇప్పుడు యత్పద ద్వంద్వంబోరుహ సంస్మృతి ఏ పరమేశ్వరుని యొక్క పాద పద్మాల్ని వదిలిపెట్టి వినా ఇవన్నీ చేస్తే ఇట్లా ఉన్నాయో సహా విజయతే దేవ స నారాయణ సహ స అటువంటి దేవహ దివ్యమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి వాడు దేవహ నారాయణ ఆ నారాయణుడు ఎవడైతే ఉన్నాడో విజయతే ఆయనకి విజయం కలుగుగాక అంటే ఆయనకి విజయం కాదు ఆయనకి అపజయం తెలీదు ఆయనకి విజయం కలుగుగా కంటే నాలో ఉండేటువంటి అజ్ఞానం మీద ఆయన విజయాన్ని సాధించుగాక నాలో ప్రవేశించుగాక అనేటువంటిది కాబట్టి భక్తి ప్రధానం భక్తి ఉంటే మిగతా అన్నీ రాణిస్తాయి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వేద పఠనం అర్థం సార్ మీరు మళ్ళీ స్వామిజీ వేదం వద్దనే అని నువ్వు వేద చేసుకో వ్రతాలన్నీ చేసుకో చక్కగా సరైన తీర్థాలన్నీ తిరుగు డబ్బులుంటాయి చేయగలిగినటువంటి మంచి పనులన్నీ చేయి కానీ ఇవన్నీ భక్తితో చేస్తే అది వర్క్ వర్షిప్ కానీ పూజగా మారిపోతుంది ఎందుకని నీ పనిలో ఎవరో లేరు ఈశ్వరుడు ఉండాడు గనక సరేనా ఇప్పుడు ఒక లక్ష రూపాయలు అనుకోండి అమ్మగారు కదా లక్ష రూపాయలు లక్షకి ఎన్ని సున్నాళ్ళ ఐదా అప్పా తక్కువ చెప్పేస్తాడావే కరెక్టేనా ఐదేనా రెండు ఎస్ ఫైవ్ ఐదు సున్నాలు కదా లక్షకి ఐదు సున్నా పొసన్న తీసేస్తే ఇప్పుడు ఎంత సరే ఇంకోటి తీసేస్తే ఇంకోటి తీస్తే ఇంకోటి తీస్తే సరే ఆయననుకోదు అట్లుంటు ఇటు సరే ఒకటి ఉంటే ఒక రూపాయి అనుకోడు ఒకటి తీసేస్తే మీ తగిన ఉండే ఐదు దానికి అదే ఒక్క భక్తి గనక ఉంటే తర్వాత ఉన్నవన్నిటికి విలువ సరేనా ఈ ఒక్క భక్తి గనక లేకపోతే అన్ని సున్నాలు ఏది అమ్మాయి అభ్యసనాని అని ఒక సున్నా వేదవ్రతాన్ని రెండవ సున్నా ఆ ఇష్టాపూర్తి కర్మలు మూడవ సున్నా తీర్థాలు నాలుగవ సున్నా ఇంతే సునాలు అన్ని ఈ ఒక్కటి గనక భక్తి గనక ఉన్నదా దానికి విలువ పెరుగుతూ ఉంటది ఈ ఒక్కటి కనుక లేకపోతే ఎన్ని సున్నాలున్నా వేస్ట్ కాబట్టి భక్తి చేయాలి భక్తి ఉండాలి ఏ కర్మ చేసినా కూడా అందులో భక్తి ఉండాలి ఎక్కడ భక్తి ఉందో అక్కడ భగవంతుడు ఉన్నాడు ఎందుకని భక్తి అనేది ఏదో కాదు ఈశ్వర భావనే అని నిన్న చూచాం కనుక ఈశ్వర భావన ఎప్పుడైతే ఉందో ఈశ్వరుడు మన దగ్గర ఉన్నాడు నెక్స్ట్ శ్రీ మన్నామ్రోచ్చ నారాయణ పాపి ఛితీనోపీ హాన పూర్వం వాక్ ప్రవృత్తు ప్రాప్తం తర్భవాసాది దుఃఖం తేన ప్రాప్ గర్భవాసాది దుఃఖం ఆ ఇప్పుడు ఒక్కసారి అనుకుంటున్నాడు సో భక్తితో అవన్నీ చేస్తే రాణిస్తాయి భక్తి లేకుండా అన్ని చేసినా రాణించే అవకాశం లేదు ఇవన్నీ వృధా అయిపోతాయి నేను కూడా గత జన్మల్లో ఇట్లాగే చేశానేమో రిపెండెన్స్ ఎందుకని ఈరోజు ఇక్కడ ఉన్నాను గనక ఇక్కడ రోజు ఇక్కడ ఉన్నాను తరించకుండా కాబట్టి తరించకుండా ఈ రోజు ఇక్కడ ఉన్నాను కాబట్టి గతంలో చేయవలసింది ఏదో చేయకుండా వచ్చా నేను ఆ చేయవలసింది భక్తే కాబట్టి శ్రీమన్ నామ ప్రోచ్చ నారాయణాఖ్యం చూసుకోండి బాగా శ్రీమన్ నామ నారాయణాఖ్యం శ్రీమత్ నామ ప్రోత్ నారాయణాఖ్యం ारायणाख्यम श्रीम्त्ख्यम श्रीमनाराणाख्यम अड काब्तीयुड़ आनामा प्रोत्साह प्रोचा पल की खेव पापिनपिनोपि अन्वयक्रमपिन अभी పాపి అయినప్పటికి కూడాను ఎన్నో పాపాలు చేసినటువంటి వాడు అయినప్పటికూ కే ఎవడు వాంఛితం కోరికని నా ప్రాపుహు క్వశ్చన్ ప్రాపుహు పొందడం నా లేదు అది నారాయణ అనేటువంటి నామాన్ని పలికి ఎంత మహా పాపైనా సరే వాడి వాంఛితాన్ని ఈడేర్చుకోకుండా ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా గతంలో అంటాడు అంటే గతంలో ఎవరెవరికి ఈ కోరికలు తీరిన కోరిక అంటే ఇక్కడ ప్రధానంగా మోక్షమే సరేనా కాబట్టి భగవన్ నామం చెప్పి తన వాంఛను ఈడేర్చుకోకుండా ఉన్నవాళ్ళు గతంలో ఎవరైనా ఉన్నారా కే ఎవడున్నాడు చెప్పు న వాడు అనుకున్నది పొందకుండా వాంఛితం వాడు ఏదైతే కోరుకున్నాడో ఏది కోరుకుని పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి భగవన్ నామాన్ని చెప్పాడో అది పొందకుండా పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు అని అర్థం ఉన్నారా అంటే లేరు అని అర్థం హా ఆశ్చర్యార్థకం హా నహ మన యొక్క నహ మన యొక్క వాక్ ప్రవృత్త వాక్ పూర్వం గతంలో తస్మిన్ అతనియందు ఎవరు ఆ పరమేశ్వరుడు నారాయణాఖ్యం శ్రీమన్నారాయణాఖ్యం తస్మిన్ అతనియందు న వాక్ మన యొక్క వాక్ ప్రవృత్త ప్రవృత్త మన యొక్క వాక్కు ఆ పరమేశ్వరుని యొక్క నామాన్ని పూర్వం పలకకపోయింది పలకలేదు కదా తేన దానిచేత దాని ఫలితంగా ప్రాప్తం మనకు లభించింది ఈరోజు ఏంటో తెలుసా గర్భవాసాది దుఃఖం గర్భవాసాది దుఃఖం తేన ప్రాప్తం కాబట్టి పరమేశ్వరుని యొక్క నామాన్ని ఉచ్చరించి పాపులైనటువంటి వాడు కూడా ఎంతో మంది తరించిపోయారు గతంలో తరించకుండా ఎవరైనా ఉన్నారా పాపినహా అపి ఖే నాపుతం న ప్రాపుహు పొందకుండా ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా కాబట్టి అది తెలుసు కాబట్టి గతంలో మహాత్ములంతా భక్తులంతా భగవన్నామని చెప్పి తరించిపోయారు వాళ్ల కోరికలు ఈడేరకుండా ఉండలేదు వాళ్ళ వంచితం నెరవేరకుండా ఎక్కడ గజేంద్రుడు తరించలేదా ప్రహ్లాదుడు తరించలేదా ధ్రువుడు తరించలేదా మీరాబాయి తరించలేదా వీళ్ళందరూ మహాత్ములంతా తరించిపోయారు కదా జగరాజస్వామి తరించలేదా వాళ్ళందరూ నామాన్ని పట్టుకున్న వాళ్లే కదా నామయోగులే కదా వాళ్ళంతా వాళ్ళెందుకు పాపినహాపి అజామినుడు లాంటి వాళ్ళు మహాపాపం చేసుకున్నటువంటి వాళ్ళు వాల్మీకి లాంటి వాళ్ళు తులసిదాసు లాంటి వాళ్ళు కాబట్టి గత జన్మలో వాళ్ళని చూస్తే గందరగోళంగా ఉంది వాళ్ళ జీవితం అటువంటి వాళ్ళు కూడాను పరమేశ్వరుని నమ్ముకొని తరించిపోయారు కదా అంటే పరమేశ్వరం నమ్ముకుంటే ఆయన నామాన్ని నామాన్ని పట్టుకొని ధరించిపోయారు కానీ మనం ఎందుకు ధరించలేకపోయాము అంటే మన వాక్కు అందులో ప్రవర్తించలేదు గనక భగవన్ నామం ఎందు వాక్ ప్రవృత్తా అది తస్మిన్ ఆ పరమేశ్వరుని ఎందు పూర్వం గతంలో మనం అది చేయకపోవడం చేత తేనా అలా చేయకపోవడం అనేది ఏదైతే ఉందో దానివల్ల గర్భవాసాది దుఃఖం ప్రాప్తం కాబట్టి ఈరోజు మళ్లీ ఇక్కడ పుట్టి ఈ దుఃఖాలన్నీ అనుభవిస్తూ ఉన్నాం ఒక్కొక్క చోట ఎందుకు ఇలా ఇందో అనుకుంటాం నమ్మినడు ఇలా ఎందుకు మోసం చేశాడు అనుకుంటాం ఎందుకు నన్ను ఈ విధంగా హింసిస్తున్నారు అనుకుంటాం అందరూ నన్ను ఎందుకు బాధిస్తున్నారు అనుకుంటాం ఒక్కటే నువ్వు చేయాల్సిన పని చేయకపోవడం వల్ల వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు కారణం కాబట్టి గర్భవాసాది దుఃఖం వాసాది ఎట్సెట్రా కాబట్టి గర్భవాసం తల్లి గర్భంలో ఉండడంలో దుఃఖపడ్డాం పుట్టడంలో దుఃఖపడ్డాం పెరగడంలో దుఃఖపడుతూ ఉన్నాం మధ్యలో వ్యాధుల్లో దుఃఖపడుతూ ఉన్నాం జీవితంలో వచ్చేటువంటి మార్పుల వల్ల కష్టపడుతున్నాం ఆర్థిక ఇబ్బందుల వల్ల నష్టపోతున్నాం ఇష్టమైనటువంటి వాళ్ళని పోగొట్టుకుని కష్టపడుతున్నాం అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాం వయసు పోతూ ఉంది మన జీవితం ఆరిపోతుందేమో ఈ దీపం అని మళ్లీ యాతన పడుతూ ఇవంతా ఈ దుఃఖాలన్నీ గర్భవాసాది గర్భవాసము మొదలైనటువంటి అది ఈ దుఃఖాలన్నీ కూడా అంత్యేష్టి వరకు రావడానికి కారణం ఏమిటో తెలుసా పూర్వం వాక్ ప్రవృత్త అదే కాబట్టి మహావాక్ మన వాక్కు పరమేశ్వరుని యొక్క నామాన్ని పలకకపోవడం వల్లనే ఇదంతా వచ్చింది అలాగనక పలకగలిగి ఉంటే సమస్తమైన దుఃఖాలు పోయి ఉండేటివి ఏమి గర్భవాస దుఃఖాలు అనాది నిధనం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్థువ నిత్యం సర్వ దుఃఖాదిగో భవే సర్వ దుఃఖాదిగే సమస్తమైన దుఃఖాన్ని దాటిపోతూ ఉన్నావు ఏది విష్ణు సహస్రనామం అనాదినిధనం విష్ణు విష్ణు ఎవరు అనాది ఆది లేనిటువంటి వాడు నిధనం నా అంతం కూడా లేనిటువంటి వాడు అన్నాది నిధనం విష్ణు సర్వలోకమహేశ్వరం ఈ సమస్తమైనటువంటి లోకానికి పరమేశ్వరుడు ఆయన ఆయన అటువంటి వాణ్ణి విష్ణు సహస్రనామంలో అష్ట ఎత్తికోవడమే విష్ణుల వారు ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకి రెండో ప్రశ్నకి సమాధానం పరాయణం నాయనా ఇది చెప్తున్నాను వినో ఏంటో తెలుసా విష్ణు సర్వలోకమహేశ్వరం సర్వలోకమహేశ్వరం సమస్తానికి ఆయనే ప్రభు అటువంటి వాణ్ణి పైగా లోకాధ్యక్షంధ్యక్షే నా ప్రకృతి సరాచరం ఈ సమస్తమైనటువంటి ప్రకృతి అధ్యక్షతలో నడుస్తూ ఉంది అర్జున భగవద్గీత అటువంటి లోకాధ్యక్షం స్థువన్ నిత్యం నిత్యం స్థువన్ నిరంతరం కూడా స్థుతిస్తూ ఉండడో భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాడు సర్వ దుఃఖాదిగ భవేద్ సమస్తమైనటువంటి దుఃఖాల్ని అధిగమిస్తూ ఉన్నాడు సర్వ దుఃఖాదిగో భవేద్ సర్వ దుఃఖాదిగ అన్ని దుఃఖాల్ని దాటేస్తున్నాడు గర్భవాసా దుఃఖాలను కూడాను దాటేస్తూ ఇదంతా కేవలం భగవన్ నామం వల్లనే మనకు అందుతూ ఉంది కాబట్టి ఇంతమందిని ఉద్ధరించినటువంటి నామం ప్లీజ్ కేన ప్రాపుహో పా దీనికి కూడా మనకు भगवत भगवद्गी चेत सुदुराचारो भजते मनन्क्त्यक्सुव सो एवर सुचारे दुराचारुराचार्ये धालू ఆచారం సదాచారం లేని వాడు దురాచారం వీడు సుదురాచారాబాష్ దురాచార ఆ దురాచారంలో కూడాను ఈయన సూపర్ లిన్టివ్ డిగ్రీలో ఉండాడు సుదురాచారూసారా అపి చేచారాచారా అపి సుష్ఠు దురాచారా అేదు కాబట్టి మహా దుర్మార్గుడు అయినప్పటికీ కూడా మహాపాపి అయినప్పటికీ కూడా సుదురాచారా భ మాం అనన్యాక్ నన్ను అనన్య భక్తి చేసినట్లయితే వాడు నన్ను భజించినట్లయితే సేవించినట్లయితే రెండవ ఆలోచన లేకుండా వాడెవడో తెలిస తర్వాత నువ్వు తెలుసుకో మంతవ్యహ అంటే జ్ఞాతవ్య ఏమని సాధురేవా సహా మంతవ్య సహా సాధు ఏవాడు సాధువే అననుకో సాధు పురుషులు ఎలాంటి వాళ్ళో ఆ పాపి ఉండాడే సుదూరాచారా వాడు సాధువే అనుకో మంతవ్యవ్య తెలుసుకో ఎందుకని సమ్యక్ వ్యవసితో హిస అత్యాడు సమ్యక్ చక్కగా వాడు ఒక నిర్ణయానికి వచ్చాడు సాధునిశ్చయ సమ్యక్ వ్యవసితో హిస సాధు నిశ్చయ వాడు ఒక సాధు నిర్ణయం మంచి నిర్ణయం తీసుకున్నాడు ఎందుకని ఈ రోజు నుంచి స్వామిని ఆయన పాదాల విధంలో పట్టుకొని నియంతరించిపోతాను నాకు రెండవది అవసరం లేదు నేను ఇంతవరకు పాపాలు చేశాను చేకూడని పాపాలు చేశాను అహంకారాలు చేశాను పెద్దల్ని నిందించాను అందరినీ బాధించాను అహంకారంతో ఊగిపోయినా ఏమీ లేకపోయినా దానివల్ల ఇట్లా అల్లాడుతూ ఉన్నా ఇక మీదట మాత్రం నేను సన్మార్గంలో సాధు మార్గంలో నడుస్తా అనేటువంటి నిశ్చయం తీసుకున్నాడు కనుక సాధు నిశ్చయ సమ్యక్ అటువంటి నిశ్చయం తీసుకున్నాడు కదా తీసుకున్న తర్వాత ఇంకా మళ్లీ వాడి పాపి అనుకోబాకు ఎందుకని వాడి దగ్గర నామం ఉంది పరమ పవిత్రమైన నామం వాడి నాలుగు మీద కదిలేటప్పుడు వాడి పాపయ్యేందుకు అవకాశమేం లేదు గనక సాధురేవ సమంతవ్యహ సహ సాధు ఏవ మంతవ్య జ్ఞాతవ్య వాడు సాధువే అని తెలుసుకున్నావు సాధు పురుషుడు వాడు భగవద్గీత ఇంకెంతకన్నా ఏం కావాలి పరమేశ్వరుడు అశూరెన్స్ ఇస్తుంటే ఇంతకన్నా ఏం కావాలి కాకపోతే మన అదృష్టము తలరాతో ఏదో కలిసి వచ్చి పెద్దలు చెప్పిన మాట మీద విశ్వాసంతో అహంకారం లేకుండా జీవించగలగాలి అంతకన్నా ఇంకేమీ లేదు కనుక పాపినహా అపి పాపినహా అపి వాడు పాపైనప్పటికూడా తెలిసి తెలియక నేచేసిన పాపము కో తెలిసి తెలియక నేచేసిన పాపముకో ఓ ఇది డిపెండెన్స్ భక్తులకు ఉండాల్సింది తిల్ సిచే న పాప మో తి విరాక నేను దోష మో మోయలేక పర్మ మోయ పాపాల భరమంతా నీ అడుగుల కడపడి ఉంద తెలిసి చేసినా తెలియక చేసిన జరిగిపోయింది జరిగిపోయిన దానికి ఇప్పుడు ఏం చేయలేం రదలో కాలు బిడితే కడుక్కోవాలి అడుసు దుఃఖం గనక కడుక్కోవాలి కాబట్టి పాపం తెలివి చేసి ఉంటాం చేయబట్టే ఇక్కడ ఉన్నాం లేకపోతే ఉండేందుకు అవకాశం లేదు తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖం చేయకపోవడం వలనే ఇది వచ్చింది కేవలం భగవంతుని యొక్క ఆరాధన చేయకపోవడం అనేది కాదు భగవన్ నామం కాదు అది చెయ్యవలసింది చెయ్యవలసింది చేయకపోగా చెయ్య గూడలు చేసి ఉంటాం వెరీ ఇంపార్టెంట్ అకృత్యాలు చాలా చేసి ఉంటాం వాటి ఫలితంగా ఈ రోజు ఇక్కడ తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖం కనుక నారాయణ నామం శ్రీమన్నా శ్రీమన్నామ ప్రోత్స నారాయణాఖ్యం కేన ప్రాపు వాంఛితం పాపినోపి హా నహ పూర్వం వాక్ ప్రవృత్తాన తస్మిన్ తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖం ఇవన్నీ ప్రాప్తించాయి కదా కాబట్టి ఇప్పుడేం చేయాలి ఇంకేం చేయాలి ఇంకా అది తప్ప రెండవది లేకుండా ఉండాలి మజ్జన్మన ఫలం మధుకైక భే మత్ర్ధనీయ మదనుగ్రహ ఎవ తృచ్చ భృత్య పరిచారక భృత్య భృత్య పృత్య భృత్య మా స్మరకన్నాథ శ్లోకృద్ృత్య పరిచారిక భృత్య భృత్య భృత్య భృత్య స్వామి వృత్య న్యాయం స్వామి వృత్ భక్తుర్ ప్రభుజీస్వామీ హుదాసీము స్వామి అయ్యా నువ్వు స్వామివి నేను దాసు ఓకే స్వామి భృత్య న్యాయం ఇక్కడ విచిత్రం ఏంటంటే మజ్జన్మన ఫలం ఇదం మధుకైట భారే అంటే మధునామానం కైటనామానం రాక్షసానం హరతి మధుకైట భార్య కాబట్టి మధు అనేటువంటి రాక్షసుని కైటబుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించిన వాడు గనక మధుకైట భార్య కాబట్టి ఈ వాళ్ళు వేదాన్ని అపహరించుకుని పోయారు కాబట్టి వాళ్ళని వధించడానికి శ్రీహరి వెళ్లి వాళ్ళని వధించాడు అందువల్ల మధుని కైటబుడు అనేటువంటి ఇద్దరు రాక్షసును చంపాడు గనక ఆయన మధుకైట భార్య అది సంబోధన మత్ జన్మనహ ఫల మధుకైట భారీ మత్ ప్రార్థనీయ మధుగ్ర మనుగ్రహ ఏషయేవా అయ్యా మత్ ప్రార్థనీయ నా ప్రార్థన దేనికోసమో తెలుసా మదనుగ్రహ నాకు కావలసిన అనుగ్రహం కాబట్టి నేను ప్రార్థించేది నేను ఆశించే అనుగ్రహం ఏష ఏవ మజ్జన్మనహ ఫలం ఇదం ఇదం మలం నాకు ఈ జన్మకి ఇంతకన్నా మించిన ఫలం అవసరం లేదు మజ్జన్మన ఇదం ఫలం ఇది ఫలం ఏమిటయ్యా నీకేం కావాలి మత్ ప్రార్థనయ్యా మాదనుగ్రహ నేను ప్రార్థించేది నాకు కావాల్సిన అనుగ్రహము ఏషేవ ఇదే ఏష ఇది ఏవా ఇదేషా ఇది ఏష ఏవా ఇదే ఇంకేం అవసరం లేదు నా జన్మకు ఫలం ఏం కావాలి నీకు భక్తుడు అడుగుతున్నాడు కులశేఖర్ ఏను తృత్య అయ్యా స్వామి నువ్వు స్వామి హామ దాస దాసుడే భృత్యుడు కాబట్టి త్వద్భుత్య నీ దాసుడు ఉంటాడు కదా భృత్య వాడికి ఒక దాసుడు ఉంటాడు కదా ఒక ఆయన దగ్గర మనం పనిచేస్తుంటే మన దగ్గర పనిచేసేవాడు ఇంకోడు ఉంటాడు అట్లా త్వద్భుత్య నీకొకడు ఉన్నాడు దాసుడు వాడికి ఉంటాడు త్వద్భుత్య భృత్య అంటే నీ దాసుడికి దాసుడు ఉన్నాడే వాడికి పరిచారక వాడికి పరిచరగా చేసేటువంటి వాళ్ళు ఉండాలి వాళ్ళకు భృత్య వాడికి ఇంకొకడు ఉంటాడు దాసు వాడి భృత్య మళ్ళీ వాడికి దాసుడు ఇంకొకడు వారికి ఇంకొకడు ఉండడు దాసుడు భృత్యస్య భృత్య ఆ వారికి ఇంకొక దాసుడు ఓరి అంటే నీ యొక్క సేవ చెప్తాను కరెక్ట్ గా చెప్తాను చూసుకో తద్భుత్య భృత్య నీ సేవకుడికి సేవకుడి యొక్క పరిచారుకులకి సేవకుడికి సేవకుడికి సేవకుడి యొక్క సేవకుడుగా నాలుగు అక్కడ పరిచారిక తర్వాత భృత్య భృత్య భృత్యశ భృత్య అంటే సేవకుడికి సేవకుడికి సేవకుడి యొక్క సేవకుడికి సేవకుడుగా ఎవరిని మాం స్మరా ఇప్పుడు ఇంతవరకు మనం స్మరించాం పరమేశ్వరు ఇప్పుడు అంటున్నాడు నువ్వు స్మరించు ఏ పరమేశ్వర స్మరా నువ్వు స్మరించు ఏమని అంటే స్మరించడం అంటే లోకనాథ లోకాధ్యక్షాన్ని ఇంతకుముందు లోకనాథ మాం నన్ను ఇతి ఈ విధంగా స్మర తలుచుకో చాలు అంటే ఏంటి నువ్వు డైరెక్ట్గా నన్ను భక్తులుగా నువ్వేం తలుచుకోవాల్సిన అవసరంలే అంటే వీడికైతే భక్తుడు విచిత్రమైన వాడు అంత క్వాలిఫికేషన్ నాకుందో లేదో నేను ఫిట్ అవనో కాదో అర్థమవుతుంది కాబట్టి నీకు ఎవడో ఒకడు భక్తుడు ఉంటాడు కదా వాడికి భక్తుడు ఉంటాడు కదా వాడికి సేవ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి భక్తుడికి భక్తుడికి భక్తుడికి భక్తుడిగా అంటే సేవకుడికి సేవకుడికి సేవకుడికి సేవకుడుగా నాలుగు తర్వాత పరిచారిక తర్వాత నాలుగు తృత్య భృత్ అంటే నీ యొక్క సేవకుడికి సేవకుని యొక్క పరిచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాసుడికి దాసుడికి దాసుడికి దాసుడుగా మా నన్ను స్మర లోకనాథ అట్లా యాక్సెప్ట్ చేసేసిన చాలు ఏది కొద్ది విచిత్రం ఇది సంప్రదాయంలో వస్తాయి ఇట్లాంటివన్నీ దాసోహం వ్యవహారం అందువల్ల భక్తుడు ఇంకా అంటే సెంట్రల్ థీమ్ ఏందంటే ఇప్పుడు మీరు లెక్కెట్టుకోండి ఆయనకి దాసుడికి దాసుడికి పరిచారులకి దాసుడికి దాసుడికి దాసుడు అయిన వాడికి దాసుడికి దాసుడు కావాలన్నాడు గనక నేను కులశేఖరులు ఎట్లయినప్పుడు దాసుడు దాసుడు దాసుడు దా వద్దు సార్ ఇది పెంచుకో పోకండి అందువల్ల ఒకడు ప్రధానం అహమే ప్రధానం మిగతా అన్ని తర్వాత వస్తా ఉంటాయి ఒకడు ఆలయం చుట్టూ తిరుగుతూ ఉంటే ఇట్లా వృత్త వాడు తిరిగి నమస్కారం పెట్టుకుంటా శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ అని తిరుగుతా వస్తానంట వాడు తోటికి వచ్చి వెనక్కి పోయేటప్పటికి కూడా ముందు స్వామికి నమస్కారం పెట్టినట్టుగా వెనక్కు కూడా నమస్కారం పెడతారు గుడి వెనక్కి మళ్ళీ తిరిగి వస్తారు ఆడ నమస్కారం పెట్టే కళ్ళు తెరిచాడు వాడు తెరిచేటప్పుడు అక్కడ ఎవడో రాసిపెట్టినాడు సోహమని వాడు ఏదైతే క్లీన్ చేసిపోయాడు వీడు బ్రహ్మసూత్ర భాష్యం శృతి మందిరం నేచిపోయి అక్కడ సోహం అని రాసిపోయి వాడెందుకు రాయడం అని చెప్పండి వాడిదే వాడే అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ బిజినెస్ వీడికి వీడు భక్తులు కదా సోహం అహం నేను పెరుమాళ్ళు ఇద్దరు ఒకటి నా భగవంతుడు నేను ఇద్దరం వీడి కారణం ఏంటంటే వీడు తద్భుత్య భృత్య పరిచారిక భృత్య భృత్య భృత్యశ భృత్య ఇది పెట్టేసింది ఇన్ని మెట్లుకి పోవాలనే ఆయనే నేను సోహం అహంస ఎంత తప్పు అబ్బో అబ్బో అబ్బా పరమేశ్వర పరమేశ్వరా సడన్ గా వాడికి ఐడియా వచ్చింది వెంటనే వాడు దాబెట్టాడు వీడు వీడు ఊరుకోలే గోడలు ఉండేది అందరు చెరగొట్టడానికి ఇప్పుడు సోహం అని వాడు పెడితే వీడు ఉండ పక్కన దా ఇప్పుడు ఏమవుద్ద దాసోహం ఆ అబ్బాయి వీడికి హే హే తర్వాత వాడు వచ్చాడు మళ్ళీ శృతి మందిరా వాడు వాడు చూచాడు వీడు ఒక వీడు నేను జన్మాద్యశ యత వినొచ్చి నేను సోహం రాస్తే వీడు దా పెడతాడా దా సోహం అహంసా నేనే తత్సవశ వాక్యార్థం రాసిపోయాను వీడు దాసోహం అంటాడా ఎవడు వీడు నేను రాసి దాని మీద వీడు ఎందుకు రాశాడు ఇంక వాడు వీడు దాసోహం రాశాడు కదా వాడు సాబెట్టిపోయాడు సదా సోహం మళ్ళీ వాడు చెడు పోయాడు ఆయన దాబిడ్ మళ్ళీ దాస దాసోహం వాడు సదా సదాసోహం వీడు దాస దాసోహం తర్వాత ఆ కమిటీ వాళ్ళందరు చేసి వాళ్ళిద్దరిని పట్టుకొని మీరిద్దరు రాబాకండి ఆలయానికి ఎందుకంటే గోడలు చెడిపోతూ ఉంటాయి ఎక్కువ కాబట్టి అహం నేనెవరో నేనుంటే తర్వాత దాసోహమా సోహమా అర్థం వస్తుంది ఇదే జ్ఞానంలో వస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి ఈ విధంగా భక్తిలో మంచిదే కానీ దీంట్లో సెంట్రల్ స్థీమ్ ఏంటంటే మనం చెప్పేదానికి కొన్ని మార్గాల్లో ఉండేవాళ్ళు ఇది చెప్తే విచిత్రంగా ఉంటుంది అందుకని నాయన సత్సంగం సత్సంగం ఇది సత్సంగం ఇది ఇంకేం లేదు అంటే ఆయన భృత్యుడు ఎట్లాంటి ఉంటాడు భగవత్ దాసుడు ఎవరు ఎటువంటి వాడు ఎవడు భక్తుడు కదా వాడికి దాసుడు వాడు భక్తులే వాడి పరిచారం భక్తులే వాడి దబ్బుడు భక్తులే వాడు భృత్యుడు భక్తులే అంత భక్తులే కాబట్టి ఆ బృుడికి బృక్ష్యుడిగా నన్ను జి అని అంటే ఇదంతా భక్తుల యొక్క సంప్రదాయం గనక ఆ భక్తి సంప్రదాయంలో నన్ను కూడా చేర్చు అని అంతే ఇంకేం లేదు అంతేగాని మీరు లెక్కెట్టుకొని వీడు ఆ ఎనిమిది నేను పదహారు ఎండుకోవాడి అది కాదు ఉద్దేశం అది కాని కాదు అంటే ఇట్లాగే చెప్పుండరు వచ్చిన బాగా చిన్నప్పుడు కూడా ఇవి ఇతరులు చెప్తూ ఉంటే విన్నాం అర్థమవుతుందే అంటే వీటి మీద ఉపన్యాసాలు కాకపోయినా వాళ్ళు చెప్పుకుంటుండేవా అనమాట నాయన తద్భుత్య బృత్య పరిచారక భృత్య భృత్య భృత్యశ భృత్య అంటే మాకు కోరు తినకప్పుడు కొడుతున్నా అందువల్ల ఇది తద్భుత్య భృత్య పరిచారిక భృత్య భృత్య భృతృత్య అర్థమవుతుంది కాబట్టి సత్సంగము అయ్యా నీ భక్తులు అంత నాకు లేకపోతే వాళ్ళ భక్తులు ఎప్పుడు మనకు మధ్యనకో తుజ ముక్తి సంతాచ సంగతి మరాఠీలో తుకారం అంటాడు హే పాండురంగ మధ్యనకో తుజముక్తి మరాఠీ నీ ముక్తి నాకు అవసరం లేదన్నాడు పోయి ఒకసారి ఇప్పుడు భగవంతుని ముక్తి ఎందుకంటే అది ఇంకొకడు ఇవ్వలేడు గురువు తప్ప ఇతనంటాడు మధ్య నకో తుజ ముక్తి మజ నా నాకో తు ముక్తి మరటి నీ ముక్తి నాకు అవసరం లేదు సంతాచీయ సంగతి ఒక సత్పురుషుడి యొక్క సాంగత్యాన్ని నాకు ప్రసాదించు చాలు అంతగా నా అవసరం లేదన్నాడు అంటే దాని అర్థం ఏంటి పరమేశ్వరుడు ముక్తిస్తానంటే ముక్తి వద్దని సత్పురుషుడు అంటే దాని అర్థం ఒక సద్గురు ఒక సత్పురుషుడు మనకు గనక తోడయ్యాడంటే ముక్తి దానంతర్పా నడిచేస్తానర్థం అర్థం ఇంకేం ఎందుకంటే ఆయన దగ్గర జ్ఞానం ఉంది జ్ఞానాన్ని నాకు అందిస్తాడు మోక్షం జ్ఞాన రూపంలో ఉంది ఒక సత్పురుషుడు దొరికితే చాలు కాబట్టి హే భగవాన్ నాకు ఒక సత్పురుషుడినిచ్చే చాలా లోతైన విషయం అది డైరెక్ట్ గా ఎందుకు ముక్తి అడగలేదంటే పాండరాని అడుగుతాడు అయ్యి తుకారం నువ్వు ముక్తికి అర్హుడే అందుకు ఇది ఏం చేస్తావు కాబట్టి నేను అర్హుణ్ణూ కాదు అది ఆ సంతపురుషుడే చూసుకుంటాడు సంతాచేయ సంగతి ఒక సంతపురుషుణ్ణి ఓ సత్పురుషుడిని నా జీవితంలో ప్రవేశం చేస్తే ఆయన నాకు లభ్యమైతే నువ్వు లభ్యమైనట్టే ఇది సత్సంగం యొక్క వైభవం అందువల్ల మనం రామాయణంలో నేను చైతన్య రామాయణంలో కూడా రాశాను లక్ష్మణుడు రాముడికి సేవ చేసుకుంటూ పోతే శత్రుఘ్నుడు మాత్రం ఎప్పుడు రాముడి దగ్గరకు వచ్చేవాడు కాదు భరతుడికి సేవ చేసేవాడు కారణం ఏంటో తెలుసా భరతుడు రామభక్తుడు ఆ భక్తుడికి సేవ చేసుకుంటే తద్వారా నాలో ఉండేటువంటి కల్మషాలు పోతాయి నేను రాముడికి దగ్గర అవుతాను కాబట్టి భరతుడికి సేవ ఇదంతా కూడా భక్తులు ఇక సమున్నతమైనటువంటి భావాలు మంజులమైనటువంటి భావాలు మనోహరమైనటువంటి భావాలు భక్తుడికి ఉండవలసినటువంటివి కాబట్టి అదే ముఖ్యోద్దేశం ఇంకేమీ లేదు కాబట్టి మహాత్ముల యొక్క సాంగత్య భాగ్యం ఇంకా ఒక అడుగు ముందుకేసి నారదభక్తి సూత్రాలైతే ముఖ్యతస్తుపయ ముఖ్యతస్తు తత్కృప మహత్కృప భగవత్కృప లేశాద్వా ముఖ్యతూ అయ్యా తరించాలి అంటే మహత్కృప మహాత్ముల యొక్క కృపే కావాలన్నాడు అంతే మరి భగవత్కృపయ్యా భగవత్కృప లేశాద్వా అన్నాడు కొద్దిగా ఇది నారదుడు చంద్రులు కాదు కదా చాంపియన్ భక్తిలో భక్తిలో చాంపియన్ సార్ నారదుడు అంటే మహత్కృప మహాత్ములు యొక్క అనుగ్రహం నాకు ఉంటే చాలు భగవత్ కృప కొద్దిగా ఉంటే చాలు ఆ కొద్ది ఎందుకో తెలుసా భగవంతుని కృప కొద్దిగా ఈ మహాత్ముడు తీసుకుని రావడానికి అంత ఇంతగా నీకేమీ లేదు అసలు మహాత్ముడు కృపే అంతా నాకు కావాల్సిన ముఖ్యతస్తు ముఖ్యం ప్రధానమైంది ప్రైమరీ ప్రధానమైంది ఇదే కాబట్టి ఆ మహాత్మల యొక్క సహచర్య భాగ్యం మనకు గనక కలిగింది అంటే పరమేశ్వరుడు మన హృదయంలోకి వస్తాడు గనక మా జన్మన ఫలమిదం మొదకైట భారే కాబట్టి నా జన్మకి ఇదొక్కటి ఫలం చాలు ఇంకేం అవసరం లేదు ఒక మహాత్ముని నా జీవితంలో దించు నాధి త్రిజగతాం ఏకీేత సే స్వద్యాతరి సురే నారాయణే తితి కిత్ పురుషాధమం కతిపయ్రామీశం అల్పార్ధదం సేవామహ నరమహో వరాకాహ వయం వయమంటే మనం అక్కడి నుంచి ఇప్పుడు ఏంటంటే వయం మనం అంటే ఇప్పుడు మనల్ని అంతా కలుపుకొని చెప్తున్నాడు మనం ఏం చేశామో చూడండి వయం నధి నహ మనకు నాధుడెవరు పురుషోత్తమే శ్రీకృష్ణ పరమాత్మ పురుషోత్తముడు ఆయన ప్రాప్తి కోసమే కదా మనం పురుషోత్తమ ప్రాప్తి పదిహేనోధ్యాయం కాబట్టి నహ నాథే అయ్యా మనకు నాథుడు ప్రభు ఎవరంటే పురుషోత్తమే త్రి జగతాం ఏకాధిపే ముల్లోకాలకి ఆయనే ప్రభు ఇంకొకడు కాదు అటువంటి వాడు మన నాథుడు అటువంటి వాడిని చేతసా సేవ్జే మనస్తో గనక మనం సేవించినట్లయితే స్వస్య పదస్య దాతరి స్వస్య పదస్య దాతరి ఆయన పదవి మనకి ఇచ్చేస్తాడు ఇంకేమీ లేదు సూర్య నారాయణే తిష్టతి అటువంటి దేవుడైనటువంటి నారాయణుడు ఉన్నాడు తిష్టతి నహ నాధే ఆయన మనకు నాధుడు కనుక మన నాథుడు ఎలాంటి పురుషోత్తముడు ముల్లో కాల ఆయనే అధిపతి ఆయన గనక మనం మనస్తో గనక సేవించినట్లయితే ఆయన పదవినే మనకిచ్చేస్తాడు అంతే కదా అహం బ్రహ్మాశ్రమంటే తమాషా ఏంటి అయమాత్మా బ్రహ్మ అంటే తమాషా నవి తమాషా మాటలా నువ్వే సాక్షాత్ భగవంతులు అవుతావు అది మోక్షం అంటే కాబట్టి ఆయన పదవిని నీకు ఇచ్చేస్తా ఉన్నాడు అటువంటి నారాయణుడు తిష్టతే ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం ఏం చేస్తున్నామంటే కంచిత్ పురుషాధమం ఆయన వదిలిపెట్టేసి మనం పురుషులు కూడా కాదు పురుషుల్లో అర్ధముడు పనికి మాలనివాడు కతిపయ గ్రామేశ కతిపయ కొన్ని గ్రామాలకి ప్రభు ఈశ కతిపయ గ్రామేశ అంటే ఏదో కొన్ని గ్రామాలకి ప్రభు అంటే ఉంటాడో సర్పంచో లేకపోతే ఒక ప్రెసిడెంటో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక మంత్రి లేకపోతే ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక ప్రధానమంత్రి ఎవడు అర్థమవుతుంది కథిప గ్రామేశం అల్పార్థదం కొన్ని గ్రామాలకి ప్రభు మన నాథుడేమో పురుషోత్తముడు త్రిలోకాధీశుడు ఆయన్ని మనం వదిలిపెట్టి ఏదో కొంతమందిని పరిపాలించేటువంటి వాడిని పట్టుకొని పైగా వాడు ఏమిస్తాడంటే అల్పార్థదం వాడిచ్చేది చాలా అల్పం నరం ఈ నరులైనటువంటి మనం వయం నరం అహో ఆహ ఏంటది మూడాహం మూడులము వరాకాహ ఎంత అల్పులము కాకపోతే సేవాయ మనం సేవ చేయడానికి మృగయామహే వాడి కోసం వెతుకుతున్నాం ఇప్పుడు ఎవడు అల్పార్థదం కతిపయ గ్రామేశ కంచిత పురుషాధమం కాబట్టి పురుషుల్లో అధము వాడు ఏదో కొంతమందిని పరిపాలించేటువంటి వాడు అర్థం అవుతుంది ఎలక్షన్లు రాబోతుంది కదా వాళ్ళు వెనక తిరగద్దని చెప్తున్నాడు కులశేఖరుడు సుందరచైతన్యం ఎట్లాగో తిరగడు ఎందుకంటే ఆయన గోడలు దాటి అక్కడికి పోడు మీరు వాటిని జెండాలు ఎత్తుకుని తిరగబాకండి అవసరం లేదు ఎందుకంటే మన నాథుడు పురుషోత్తముడు ము పరిపాలించేటువంటి వాడు ఆయన్ని వదిలి ఆయన్ని గనక మనం ప్రార్థిస్తే ఆయన వెంటబడితే ఆయన ఇచ్చేదేమో ఆయన పదవే చూడండి తమాషా చూడండి ఆయన త్రిలోకాధీసుడు ఆయనకైనా కరుణించాడంటే మనం త్రిలోకాధిపతిలో అయిపోతాం వీడిని తిరిగామనుకోండి వీడు వెనక జెండా ఎత్తుకొని వాడు ఏమిస్తాడు చెప్పండి ఎవడ ఎవడైనా సరే ఈ ప్రపంచంలో ఒకడు ఒకడికి ఇచ్చాడంటే వాడికి ఉన్న దాంట్లో అది అల్పార్ధదం దమ్మంటే ఇవ్వడం అల్పార్థదం వాడికి ఉన్న దాంట్లో కొంత మొత్తం ఇచ్చేస్తాడా చెప్పండి ఇప్పుడు ఒకే ఒక అమ్మాయి అండి మోకలి ఒకే అమ్మాయి ఆ అమ్మాయి పెళ్లి చేస్తాం ఆ పెళ్ళి చేసేటప్పుడు వాళ్ళు అడుగుతారు మీరు ఏం పెట్టుకుంటారు అంటే మేము ఇష్టం అనుకోండి మాకేం అవసరం లేదు అనుకోండి వినగా వాళ్ళు తెలిసి ముందే వాళ్ళు ఏదో చేస్తే మనకే వస్తుంది అని కాకపోతే ఎప్పుడు పోతారో తెలియదు వీడు ముందు పోతాడేమో వీడు చేసేవాడు భయం అందువల్ల అంటే మీ అమ్మాయికి ఏం పెట్టుకుంటారు మా అమ్మాయికి మేము పెట్టుకోండి మీకు ఎందుకు ఇది ఒక పదం చూడండి మా అబ్బాయికి ఏం అవసరం కానీ మీ అమ్మాయికి ఏమన్నా పెట్టుకోండి మా అమ్మాయికి మేమేం పెట్టుకోం ఎందుకంటే మా అమ్మాయి గారు కండి పోరాదు ఇవన్నీ కథలు అంటే నువ్వు పెట్టేటప్పుడు మీ అమ్మాయి తెచ్చిన తర్వాత ఆమె మా అమ్మాయి కదా అది అనమాట అది అది ట్రిక్స్ అవన్నీ ఆ మాటలు ట్రిక్స్ అవన్నీ మీకు తర్వాత చెప్తాలి ఇది అయిపోయిన ముకుందం వాళ్ళు అయిపోయిన తర్వాత అది రాజుల సబ్జెక్ట్ అవన్నీ ట్రిక్స్ అనమాట కాబట్టి ఎవరు ఒక బిడ్డే ఉంది వాళ్ళిద్దరు పోయినారంటే ఆమెకి జందాస్తి అయినా కూడా కొద్ది కొద్దిగా ఇస్తాడు ఉన్నదంతా ఇస్తాడా ఏమై నాకు నేను చేసుకోలేదు నాది చెప్పండి ఉన్నదంతా ఇచ్చాను ఎక్కడ ఇవ్వలేదు అనుకుంటున్నాను నేను కొద్ది కొద్దికి ఇస్తున్నాడు మళ్ళీ దీపావళి కొద్దీ దసరా కొద్దీ సరేనా వాటి అల్లుడికి ఏమో రోజు పండుగ ఇతనికి ఏమో కొన్నే పండగలు అల్లుడికి రోజు పండుగ ఎందుకని ఈ రోజు కొట్టినా పోతే ఏదో తెస్తుందని తెస్తే పండుగ అర్థమవుతుంది కాబట్టి అల్పార్థదం ఉన్నది ఏదో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇచ్చేవాళ్లే కానీ చిన్నప్పుడు ఈ భజన్లు గిజన్లు చేస్తే బుగ్గిళ్ళని తయారు చేసాడు సొండలంట రాసాడు అంటే శనగల ఒకడికిస్తే ఎన్ని వాడు ఎత్తుకొని పోయి ముప్పావు తెచ్చాడు అక్కడ జనం అంతా అంటే వాడు నాకు ఇప్పటి కూడా జ్ఞాపకలేదు ఎందుకంటే అది పెట్టడం అనేది తేలికైన విషయం కాదు అది అర్థమవుతుంది మనం బాగా ధారాళంగా పెట్టేవాడు హోటల్లో సర్వర్ తప్ప వాడక్కడే ధారాళంగా పెట్టేది ఎందుకంటే మళ్ళీ డబ్బులు ఇస్తాం కదా పెట్టేవాడు మీరు చూడండి అక్కడ భోజనం చేసే చూడండి మళ్ళీ మళ్ళీ పెడతాను మీరు చూడండి అసలు ఉన్నది కొద్ది కొద్దిగా పెట్టేవాళ్ళే ఉన్నదంతా అయ్యా నాదంతా నికి ఇచ్చేస్తాను అని చెప్పాడు ఎవడన్నా ఉన్నాడు ఏమో చెప్పడలేడు పరమేశ్వరుడు ఒక్కడే ఆయన ఒక్కడే కాబట్టి స్వే సేవ స్వస్య స్వస్య పదస్య దాతరి సేవే నువ్వు కనుక ఆయన్ని సేవించావంటే ఆయన మొత్తం నీకే ఇచ్చేసిపోతా ఉన్నాడు అటువంటి వాడిని వదిలిపెట్టి ఇటువంటి వాడిని అల్పంగా ఇచ్చేటువంటి వాళ్ళు అది కూడా ఇస్తే అది కూడా ఇస్తే ఇరవై నాలుగు గంటల వాడి అటువంటి వాళ్ళని సేవించడానికి మృగయామహే మనం అన్వేషిస్తూ ఉన్నవాళ్ళని మూఢాహ పరాకాహ వయం మనం ఎంత మూఢులమో ఎంత మూర్ఖులమో ఎంత అల్పులమో పరమేశ్వరిని వదిలిపెట్టి ఈ వ్యక్తి ఇప్పుడు ఎవరి దగ్గర పోతాం అనుకోండి ఊరికే ఇస్తాడు వాడు వాడిని పొగడాలి మీరు ఎటువంటి వాళ్ళు సార్ ఎటువంటి వాడు దుందు దుర్మిగ నలా పెంగడా ఇదంతా పొగిడితే ఆ తరువాత వాడికి ఏదన్నా మన మీద మనసు పడితే కొద్దీస్తాడు ఈ నోరుండే దివాణ్ణి పొగడ్డానికి పరమేశ్వరిని పొగడ్డానికి పరమేశ్వరుడు కాబట్టి ఆయన్ని ఇంతకుముందు మనం చూసినాడు శ్రీమన్ నామ పురో నారాయణాఖ్యం కాబట్టి ఆ నారాయణుని పొగడ్డానికి మనం నాలుగు ఉండాలి గాని వీటి కోసం కాదు ప్లీజ్ అండర్స్టాండ్ కాబట్టి ఒకవేళ వీడిచ్చిన అల్పార్థదం కనుక అల్పార్థదం అంటే అంతం కలిగినవి ఏమిచ్చినా అంతం కలిగినవి అంతం కలిగినటువంటి ఫలాలే ఇక్కడ ఎవరిని సేవించినా మనకు వస్తాయి కాని అనంత ఫలం మాత్రం వచ్చే అవకాశం లేనేలేదు అటువంటి అనంత ఫలం పరమేశ్వరుని ప్రార్థిస్తేనే వస్తుంది దానికి ఎంత తేలిక శంకరాచార్య స్వామి భాష్యంలో రాస్తారు విష్ణు సహసన భాష్యంలో అల్ప ప్రయాసం అనంత ఫలం అల్ప ప్రయాసం నామం ఏం కష్టమయ్యా నీకేమన్నా ఏమన్నా మోతా మూటం మొయ్యాలనా నామం భగవన్ ఎంతకంతకు ఆనందంగా ఉంటది ఎంత చెబుతూ ఉంటే అనంత ఆనందంగా ఉంటది ప్రతిక్షణ వర్ధమానంగా ఉంటుంది అటువంటి ఆనంద స్వరూపమైనటువంటి నామాన్ని అల్ప ప్రయాసం ఏ కష్టం లేకుండా నువ్వు నామం చెప్పొచ్చు దాని ఫలితం మాత్రం అనంత ఫలం అల్ప ప్రయాసం అనంత ఫలం కానీ ఇక్కడ మనకి ఇచ్చేది అల్పార్థతం కాబట్టి వీళ్ళు ఇచ్చేది అంతం కలిగేటువంటి ఫలితాలు ఇస్తారు అంటే దీని అర్థం ఏంటంటే అనన్యభక్తిని కలిగి ఉండాలి నీవు దీంట్లో ఏమిటంటే మొదటి ఇంతకు ముందు సత్సంగం సత్సంగ వైభవం దీంట్లో కేంద్ర విషయం ఏమిటంటే అనన్య భక్తి అంటే మరొకరిని ఆశ్రయించకుండా అన్యులని ఆశ్రయించకుండా అనన్య అన్యులని ఆశ్రయించకుండా ఉండేది పరమేశ్వరుని ఆశ్రయించేది అనన్యము అనన్యమైనటువంటి భక్తి ఏర్పరచుకోవాలి అన్యాశ్రయాణం త్యాగ అనన్యత అన్యాశ్రయాణం త్యాగ అనన్యత కాబట్టి అనన్యమంటే అనన్య భక్తి అంటే ఏంటి అనన్యత అంటే ఏమిటి అన్య ఆశ్రయాణం ఇక్కడ ఎవరెవరినైతే మనం ఆశ్రయించుకున్నాము మన జీవనానికి త్యాగ వాటిని మనసులో విడిచిపెట్టాడు మనసులో విడిచిపెట్టాడు అన్య ఆశ్రయాణం త్యాగ అనన్యత కేవలం పరమేశ్వరుణ్ణి మనం నమ్ముకొని ఉండడం కనుక ఎవరైనా మనకు మేలు చేసినా కూడాను పరమేశ్వరుని యొక్క ప్రోద్బలంతా చేస్తారే గాని ఆయన కరుణ పడ్డం వల్ల చేస్తారే కాని ఇంకొక విధంగా కాదు అందువల్ల అన్యాశ్రయాణం త్యాగ అనన్యత కాబట్టి ఎవరినంటే వాళ్ళని ఆశ్రయించుకొని దీని అర్థం మనుషులనే కాదు కొందరు మనుషులను ఆశ్రయించుకుంటారు కొందరు ఆస్తిపాస్తులను ఆశ్రయించుకుంటారు కొందరు పదవులను ఆశ్రయించుకుంటారు కొందరు పేరు ఆశ్రయించుకుంటారు కొందరు ధనాన్ని ఆశ్రయించుకుంటారు అదేదో ఏమీ లేదు ఇదంతా పోయినప్పుడే అనన్యభక్తి ఏర్పడుతుంది అన్యాశ్రయాణం త్యాగ అనన్యత ఏవి ఉండినా పర్వాలేదు కానీ అవి కాదు మనకు ఆశ్రయస్థానాలు ఆశ్రయస్థానాలు అవి కావు అని తెలిసినప్పుడు ఆసక్తి స్థానాలు కూడా అవి కాకుండా పోతాయి అది నాకు ఆశ్రయము అని నువ్వు అనుకుంటే దాని మీద నీకు ఆసక్తి అది ఎప్పుడైతే ఆశ్రయం కాదని తెలిపి దాని మీద ఆసక్తి లేదు నీకు నాకు ధనం ఆశ్రయం కాదని తెలిస్తే ధనం మీద ఆసక్తే ఉండదు అది పడి ఉంటుంది నీ దగ్గర ఎక్కడైంటాడా నీ దగ్గర ధనం ఉన్న ఇంట్లో పడి ఉంటుంది అట్లా అంతే దాని మీద నీకు ఆసక్తి ఉండదు ఇరవై నాలుగు గంటల దాని గురించి తలపేసుకుని లెక్కెట్టడం అనేటువంటిది అది ఆసక్తి ఆసక్తి ఎందుకోసం తెలుసా అది ఆశ్రయం ఉంటేనే ఇది నన్ను రక్షిస్తుంది అనేటువంటి ఆశ్రయస్థానం నీకు అదైనప్పుడు దాని మీద ఆసక్తి ఉంటుంది ఆశ్రయం పరమేశ్వరుడు కావాలి ఆసక్తి కూడా పరమేశ్వరుడే అవుతాడు కాబట్టి అన్య ఆశ్రయాణం త్యాగ అనన్యత అది ఈ శ్లోకంలో కేంద్ర విషయం మదన పరిహర స్థితి ముకు పదారవింద ధాని హరయన కృషానునాశో స్మరసి నక్ర పరాక్రమం మురారీ హబట్టి అన్యాశ్రయాలు పోవాలి అంటే వాటి మీద కోరిక మనకు పోవాలి కదా ఆ కోరిక ఏదైతే ఉందో అదే కామం ఆ కామముకి ఎవరు ప్రతినిధి అంటే మదనుడు మన్మధుడు కేవలం లైంగికమని కాదు కోరిక సరేనా అది కూడా కోరికలో ఒక భాగం కాబట్టి వీడు మనసులో చేరాడంటే కష్టం అందువల్ల మదనా సంబోధనది మదన హే కాడా అని అర్థం మదనా పరిహరా పరిహరా విడిచిపెట్టేసిపో అని అర్థం ఏంటి ముకుంద ధామ్ని అది మదీయే మనస్సి నా మనసు ఏదైతే ఉందో అది ముకుందుని యొక్క పాదార విందములుగ స్థానం నా మనసు దాంట్లో నువ్వు హే స్థితి అక్కడొచ్చి జేరుండావు నువ్వు నా మనసులో ముకుందులు ఉంటాడు ఆయన పాదార ఉంటాయి కాబట్టి ఏ పరమేశ్వరుని యొక్క చరణ కమలాలు నా మనసులో ఉంటాయో అటువంటి చోట నువ్వు అనవసరంగా ఆక్యుపై చేసా ఇల్లీగల్ ఆక్యుపెంట్ నువ్వు అర్థమవుతుంది అనవసరంగా ఆక్రమించుకున్న ఆ స్థానాన్ని అది నీ స్థానం కాదు అది ముకుంద పాదార వింద ధామ్ని ఎటువంటి స్థానం తెలుసు ముకుందని యొక్క పాదారం ఆయన యొక్క చరణ కమలా ఉండేటువంటిది మదీయ మనసి అటువంటి నా మనసులో మదన హై కముడా స్థితి నువ్వు చేరిపోయినావు కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ఇది ఆయన స్థానం కాబట్టి పరిహరా విడిచిపెట్టి వెళ్ళిపో చూడత మాట చూసారా అంటే సజెషన్ అనమాట అంటే నా మనసులోకి ఏ విధమైనటువంటి అన్యమైనటువంటి కోరికలు పరమేశ్వరుడు తప్ప రెండవది ప్రవేశించకూడదు అనే ఉద్దేశంతో అడ్రస్ చేస్తా ఉన్నాడు కాబట్టి ఓ కోరిక ఓ కామమా నువ్వు నా మనసులోకి రాకు ఎందుకని అది ఆ మనసు ముకుందులు ఆయన యొక్క చరణకమలాలు ఉండేటువంటి స్థానం అది నువ్వు చేరాల్సినటువంటి స్థానం కాదది రాజు ఎక్కేటువంటి సింహాసనం మీద కుక్క కూర్చున్నట్టుగా హేయ్ కాముడా నువ్వు కాదు ఉండవలసింది అక్కడ రాముడు ఉండే స్థానం అది కాముడు కాదు కాన్ గెట్ అవుట్ అక్కడి నుంచి వదిలే పరిహర చెప్తున్నాడు ఇదిగో వదలలేదనుకో నువ్వు వదలవు అనుకోరా ఏం జరుగుతుందో తెలుసా ఒక్కసారి గతాన్ని చూసుకో హివుడు నయన కృషానునా అదిగో ఆయన ఒక్కసారి కన్ను తెరిచేటప్పటికి నయన కృషాన అక్కడి నుంచి వచ్చినటువంటి అగ్ని ఏదైతే ఉందో మూడవ కన్ను తెరిచినప్పుడు శివుడు అగ్ని వచ్చింది కదో దాంట్లో కృషోసి నువ్వేమైపోయావు కృషించిపోయాడు అది నశించిపోయావు దగ్ధం అయిపోయినావు అది మర్చిపోయినావా మళ్లీ ప్రార్థన చేస్తే రతిదేవి ఆమె కోసం నిన్ను మళ్లీ బ్రతికించాడు అది మర్చిపోవద్దు మసి అయిపోయావు ఒకసారి కాబట్టి హరభక్తుల్ని శివభక్తుల్ని అలా చేసినప్పుడు నీకేమైందో తెలుసు కదా శివుడు కన్ను తెరిస్తే అట్ల అయిపోయావు ఆయన కన్ను తెరిచాడు నువ్వు మసి ఆ పార్టీలో ఎట్లా దెబ్బతిన్నా తెలిసింది మా పార్టీ ఇంకా పవర్ఫుల్ పార్టీ ఎందుకో తెలుసా చావడంలో కూడా సడన్ గా తెచ్చిపోవడం ఒక రకం ఇది కాదు ఇది జాగ్రత్త ఎందుకో తెలుసా స్మరసి నా నువ్వు ఎప్పుడు దీన్ని స్మరించినట్టుగా లేవు స్మరసి నా ఇది నీకు తెలిసినట్టుగా లేదు ఏంటది చక్రపరాక్రమం మురారే హే శివుడేమో కన్ను తెరిచాడు కనుక మూడవ కన్ను భస్వమిపోయినవరా కమ్ముడా మాది కన్ను తెరిచే వ్యవహారం కాదు ఇది ఇది చక్రపరాక్రమం మురారే హే ఇది సుదర్శన చక్రం ఇప్పుడు ఆయన కన్ను తెరిచాడు నువ్వు తప్పని అట్లా క్షణం ఇది కాదు వదిలేడా కోసుకుంటా పోతుంది అంత బాధను అనుభవించాల్సి వస్తుంది భయంకరంగా ఉంటుంది ఇది డెత్ టెరిఫిక్ బి కేర్ఫుల్ కాబట్టి ఆయనని ఆయన కన్ను తెరిచినప్పుడు ఏమైపోయినావ నీకు తెలిసింది కనుక మళ్లీ ఓ కాముడా నీ ఆటలాడించదు గతంలో శివుడిని ఏదో చేయాలని పోయినావు భక్తులతో ఆటలాడావు భగవంతుడితో ఆటలాడావు తద్విధంగా కృషోసి నశించిపోయావు కాబట్టి శివుడు మూడో కన్ను తెలిస్తే ఎట్లా దగ్ధం నీకు తెలుసు ఇవో మా స్వామి అట్లాంటి కాదు మురారే చక్రపరాక్రమం కావాలంటే వాడు ఎక్కడున్నాడు ఎవరు శిశుపాలుడు ఒకసారి అడిగిరాపో అర్థమవుతుంది కోసుకుంటా పోతు అంటే అంటే పరమేశ్వరుని యొక్క ఉంటే కాముడు మనల్ని ఏమి చేయలేడు అనేటువంటి ఒక ఫెయిత్ అది స్మరసిన చక్రపరాక్రమం మురారే తత్వం త్రువాణాని పరం పరస్ మధుక్షరంతివ సత ప్రవర్తయ ప్రాంజలి రిజిహే నాయోచరా మూడవ చరణంలో ప్రావర్తయ అయిన తర్వాత ప్రాంజలి రస్మి ఇది సంబోధన జిహ్వే ఓ నాలుక రసనే అది అన్వయం ఈ శ్లోకంలో మళ్ళీ నాలుక అడ్రస్ చేస్తా ఉన్నాడు నిన్న కూడా చెప్పాడు కదా రసనే అట్లాగే ఇక్కడ జిహ్వే జిహ్వే కీర్తయ్య కేశవం అక్కడ చెప్పాడు ఇక్కడేం చెప్తున్నాడు చూడు అక్కడేమో జిహ్వే కీర్తయ్య కేశవం జిహ్వే రసనే ఓ నాలుక కేశవం కీర్తయ్య కేశవుని కీర్తించని చెప్పాడు అక్కడ ఇక్కడికి వచ్చినప్పటికీ ఏమైందో తెలియదు భృత్య పరిచారిక భృత్యుత్య భృతృత్యనక ఇక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక మాట అంటున్నాడు జిహ్వీ ప్రాంజలి దండం పెడుతున్నాక ప్రాంజలి నీకు దండం పెడుతున్నానే నీకు నమస్కారం చేస్తానే నాలుక నా మాట వినవే ఎందుకనంటే భరం ఉత్కృష్టమైంది పరస్మా పరంపరస్మాత్ అంటే ఉత్తమమైన దానికన్నా ఉత్తమమైంది ఏదో అటువంటి తత్వం తత్వం కాబట్టి ఏదైతే ఉత్కృష్టమైనటువంటి సత్యం ఉందో ఏమి అటువంటిది తత్వం బ్రువాణాని ఉత్తమమైంది ఉత్కృష్టమైంది దానికైనా ఉత్కృష్టమంటే మోక్షం దానిని గూర్చి పలికేటువంటి వాక్యములు కలిగినటువంటిది విషయాల్ని నీకు అందించేటువంటిది అంతేకాకుండా సతాం సత్పురుషులకు మధు తేనెల వలె క్షరంతి శ్రవించేటువంటి ఫలాన్ని ఇవ అంటే చక్కటి రసాన్ని మధురమైనటువంటి తీయని రసాన్ని స్రవింపజేసేటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అటువంటి సత్పురుషులకు ఇచ్చేటువంటిది భ్రవణాన్ని కాబట్టి మహావాక్యాలు శాస్త్రంలో ఉండేటువంటి విషయాలు చాలా తీయనైనటువంటి ఫలాల వంటివి క్షరంతి ఇవ నారాయణ గోచరాణి నామాని అదే నారాయణ నామాని నారాయణ గోచరాణి నారాయణ గోచరాణి నామాని ఆ నారాయణుని నీకు చూపెట్టేటువంటి నామాలు ఉత్కృష్టమైనటువంటి తత్వం కన్నా మించినటువంటి తత్వాన్ని అందించేటువంటివి సతామ మహర్షులకి మధుక్షరంతి తీయని తేనెల్ని అంటే మధురమైనటువంటి భక్తి అది జ్ఞానాన్ని జ్ఞానరసాన్ని మధుర రసాన్ని భక్తి రసాన్ని అందించేటువంటి ఫలాన్ని ఆ ఫలములు వంటి దివ్యమైనటువంటి విషయాలని అందించేటువంటిది నారాయణ గోచరాని నామాన్ని ఆ నారాయణుణ్ణి మనకు తెలియజేసేటువంటి చూపెట్టేటువంటి అద్భుతమైనటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో ప్రావర్తయా అటువంటి నామాల్ని నువ్వు జపించు నా మాట విని హే నాలుక జీహ్మె ఎందుకని ప్రాంజలి అస్మి అది నీకు నమస్కరించి చెబుతున్నా కాబట్టి అటువంటి మధురమైనటువంటి దివ్యమైనటువంటి భావాల్ని మనకు అందించేటువంటిది ఉపనిషద్ రహస్యాల్ని అది పరం పరస్మాత్ అంటే తత్వం ఉపనిషద్ రహస్యాల్ని కాబట్టి ఏ నామం తీసుకున్నాం అనుకో ఆ నామం ఏమందిస్తుంది మనకు ఉపనిషద్ రహస్యాల్ని అందుకనే నిన్న కూడా చూచాం కదా కాబట్టి ఉపనిషత్తుల్లో ఏదైతే ఉందో ఆ ఉపనిషత్తులు దేన్నైతే బోధిస్తూ ఉండయో అదంతా నామ వైభవం అని నిన్న కూడా చూచాం మనం కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని నీకు అందిస్తాయి గనక నామాలని వీటిని వదిలిపెట్టకుండా నిరంతరం జపించవే సతాం మధుక్షరంతి ఫలాన్ని ఫలాన్ని మధుచరంతి ఫలాని ఇవ మధురంతి ఫలాన్ని ఇవ అది దీతీయనైనటువంటి ఆ మధుర రసాన్ని అతి మధురం మధురాతి మధురం మధురాధిపతి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానం రసం ఆనంద స్వరూపం దాన్ని అందించేటువంటి నామాలంటే చిన్న విషయం కాదు కాకపోతే దేనిమీద జిజ్ఞాస దేనిమీద ఇచ్చలేనివాడు దేనిమీద కోరిక లేనిటువంటి వాడు కేవలం భస్మధారణ చేసిండేటువంటి వాడు శివుడు పరమశివుడు ఏంటి ఆయన చేసేటువంటి నామం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామవరే బ్యూటిఫుల్ శ్లోక ఎంత అద్భుతమైన శ్లోకం ఇది శ్రీరామ రామ రామేతి తెలుసుమ రామ రామ ఇది అని రమే రామే మనో రమే రమే రామే మనో రమే ఆ మనసుని ఆహ్లాదపరిచేది ఏదో అటువంటి రాముని ఎందు రామే రమే అహం రమే నేను రమిస్తూ ఉన్నా రామనామం అద్భుతం అహం రమే గర్భది ఇక్కడ క్రియాపదం రమే రామే కాదు రమే మనోరమే రామే మనసును రంజింపజేసేటువంటి ఆ రాముని ఎందు అహం రమే ఏమని శ్రీ రామ రామ రామ ఇది అహం రమే సహస్రనామ తత్తుల్యం తత్ తత్ రామం సహస్రనామతుల్యం ఆ రామ అనేటువంటి మాట ఏదైతే ఉందో ఇది విష్ణు సహస్రనామాలు వెయ్యి నామాలు ఉన్నాయి కాదు శివ సహస్రనామాలు వెయ్యి నామాలు ఉన్నాయి కాదు ఈ ఒక్క నామం దాన్ని సరిపోదు దాన్నిటికీ అన్ని నామాల యొక్క వైభవం ఒక్క నామలో ఉంటుంది ఎందుకంటే ఏ నామైనా పరమేశ్వరుడిదే కనుక ఇప్పుడు పరమేశ్వరుడి వైభవం అంతా ఒకటే అది ఏ నామైనా తెలియజేస్తుంది అది రామం సహస్రనామత తుల్యం రామనామ వరాననే వర ఆననే ఇది తమ ఏంటి సార్ వరాననే ఆననే అంటే ముఖం వరం ఆననం ఎస్య వరాననే వరం ఆననం ఎస్య ఎవరి ముఖమైతే దర్శనం దర్శనం ఇది రాముడు వరం ఆననం ఎస్య ఆననం ఎస్య ఎస్య ఆననం వరం ఎవరి యొక్క ముఖదర్శనం మనకు వరం లాంటిదో బ్లెస్ రామనామ వరాననే అటువంటి రామం ఏదైతే ఉందో భగవద్దర్శనం ఇది సహస్రనామ తత్తుల్యం తత్ రామం సహస్రనామతుల్యం వెయ్యి నామాలతో సమానమైనటువంటిది అందువలనే రామే మనోరమే మనోరమే రామే అహం రమే ఏమని శ్రీ రామ రామ రామ ఇది ఎవరు పరమశివుడు ఆయనకి తెలుసు దాని యొక్క మాధుర్యం ఏమిటో రామనామంలో ఉండేటువంటి మాధుర్యం ఏమిటో పరమశివుడికి తెలుసు గనక ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామే తే రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామవరే కనుక ఏ జిహ్వే ప్రాంజలి రస్మి కాబట్టి నామం గనక ఎందువల్లంటే శివుడు ఎప్పుడు రామనామం చేస్తూ ఉన్నాడు ధ్రువుడు ఎప్పుడు కృష్ణనామం చేశాడు ప్రహ్లాదు ఎప్పుడు నారాయణనామం చేస్తూ ఉండేది ఎందుకని ఎప్పుడైతే మనం ఆ నామం చేస్తూ ఉంటామో నామము నామి వేరు కాదు గనక నామలో ఉండేది నామే గనక ఈశ్వర భావనే గనక నామో ఈశ్వర భావన గనక ఈశ్వర భావన ఉన్నప్పుడు మన హృదయంలో ఈశ్వరుడే ఉండాడు జగశ్వరుడే ఉండా ఇంకెవడో కాదు కాబట్టి ఎప్పుడైతే నామం నడుస్తూ ఉందో నామం కదులుతూ ఉంటే దానివల్ల ప్రేమ ఉద్భవిస్తుంది మనసులో ఇంకేమి ప్రేమ కదిలిస్తుంది ఎందుకని పరమ ప్రేమ రూప పరమేశ్వరుడు ప్రేమస్వరూపం కాబట్టి నామం వల్ల హృదయంలో ప్రేమ రసం నామం చెబుతూ ఉంటే ప్రేమ రసం ఊరుతుంది ఆ ప్రేమరసం ఊరిందనుకోండి దాన్ని జురుకోవడానికి మళ్ళీ భగవంతుడే వస్తారు ఆయనే కృష్ణుడంటే ఆ ఊరే ప్రేమ రసమే వెన్న అది జురుకోవడానికి వచ్చేవాడే వెన్న దొంగ ఆయనే నవనీత చోరుడు అర్థమవుతుంది కాబట్టి కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ గోపికలు ఆ శ్రీకృష్ణుని గురించి నిరంతరం కూడా వాళ్ళు స్మరిస్తూ ఉంటే ఆ నామ నామస్మరణ వల్ల వాళ్లలో ప్రేమ ఊరింది లోపల అదే వెన్న దానిని జుర్రుకోవడానికి ఎవరి వల్ల కాదు ఆయన కోసమే అది ఊరింది ఆయన కోసమే కాబట్టి ఆయనే వచ్చి దాన్ని పానం చేశాడు దొంగ నరవాడు కాబట్టి వెన్న దొంగ నవనీత చోర అదేస్తుంది ఒక్కోసారి ఆ పాట పాడుతూ ఉంటే కొద్దిగా బాధేస్తుంటారు మనకి లేదా వీఆర్ నాట్ క్వాలిఫైడ్ కృష్ణుణ్ణి చోరుడు అనడానికి మనం కాదు అసలు మన వల్ల కానే కాదు అనకూడదు ఆ మాట నా దృష్టిలో చిత్తచోర ఏది నవనీత చోర గోపికలు ఒక్కరే అనగలరు దొంగ వెన్న దొంగ అని అనగలిగేటువంటి కెపాసిటీ అర్హత ఎవరికి ఉందంటే గోపికలకే ఉంది యథావ్రజగోపిక అనం కారణం ఏంటో తెలుసా వాళ్ళ వెన్నను దొంగలిచ్చు నీ వెన్న అసలు మనదే వెన్నలేదు ఏది వెన్నే దొంగలించాలని ఏది విన్నది సార్ కాబట్టి గోపికలు తయారు చేశారు కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ నామ సమేతం కృత సంకేతమా కాబట్టి వాళ్ళ కోసం ఆయన కూడా అల్లాడాడు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పాడు రండి నా దగ్గరికి అన్నాడు ఎందుకంటే వాళ్ళ నామం చెప్తూ ఉన్నారు కనుక కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అంటూ వాళ్ళు పలుగుతూ ఉంటే ఆ నామం అలా పలుకుతూ ఉంటే నిరంతరం కృష్ణనామం చేయడం వల్ల ఆ ప్రేమ రసం ఊరింది వాళ్ళలో నుంచి ఆ ఊరిన జుర్రుకోవడానికి తాను వచ్చి తీసుకుపోయాడు గనక ఇప్పుడు తమాషకు అన్నారు కృష్ణుణ్ణి మాది కదా వెన్న మా వెన్న దొంగలించను ఆయన అన్నాడు నేను నాథుణ్ణి కదా ఆయనకి ఎందుకు తెలియదు ఆయనకి తెలుసు కృష్ణుని ఒక గోపి గట్టేసింది అంటాడు లీలాసుకుడు ఇది భాగవత లేదు కష్టపడి కట్టింది యశోదే కని ఇళ్లలాసి కూడా అంటాడు ఒక గోపి గట్టేసిందంట కృష్ణుని ఏదో దొరికితే ఆవిడికి ఆవిడ అదృష్టం ఆవిడ టపటపటం పోయి ఒక తాడు తీసుకొచ్చి అమ్మ లేకలేక దొరికాడని కట్టింది చిన్నవాడు జిజి మన కొత్త పేరు వచ్చింది కదా ఇప్పుడు జిజి మర్చిపోయారా సదస్సులో ఆయన గట్టేస్తే స్వామి నాయుడు చూసే ఏటమాయ్ ఏం ఏమాయ్యా ఏమయ్య ఏమేమి ఇంత గట్టి గట్టేవ నాకంతా పొట్ట నొక్కేస్తున్నావు ఏం చేయ కొద్ది లూజ్ చేయను ఆవిడ కొద్దిగా లూజ్ చేసి వెళ్ళాడు అర్థమవుతుంది కొద్దిగా లూజ్ చేయమన్నాడు కొద్దిగా లూజ్ చేస్తానే వెళ్ళిపోయాడు అంతే ఎప్పుడు లూజ్ చేయలేకూడదు గట్టిగా పట్టుకొని ఉండాలి కృష్ణుని అది అర లూజ్ చేసాముండే మళ్ళీ దొరకడు అర్థమైందే ఆయన అంటుంటాడు మనం లూజ్ లేదేమీ లేదు అట్లా ఉండు మాకు అనవసరంగా లూజ్ చేయబోహ మమ్మల్ని సరేనా అందువల్ల పరమేశ్వరుడు ఆ విధంగా పట్టుకున్నారు గనక వాళ్ళ రసేములో ప్రేమ రసం ఊరితే ఆ రసాన్ని పానం చేయడానికి సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చి పానం చేయాల్సి వచ్చింది ఆయన చేశాడు కాబట్టి నామం ప్రాంజలి రష్మి జిహ్వే ఏ నాలుక నీకు నమస్కరిస్తున్నానే నామం చెప్పవే వాస్తవం అది ను అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అంతే ఎవరి జీవితంలో ఏ వైభవం కనిపించినా నేను కూడా ఆ ఓం నమో భగవతే వాసుదేవా అనేటువంటి మంత్రాన్ని ఈ నలభై సంవత్సరాలుగా ఎందుకు వాడవాడలా దాన్ని వినిపించారంటే అది ఏంటో నాకు తెలుసు ఈరోజు ఈ మాత్రం సేవలు నాకు జరుగుతున్నాయి ద్వారా ఇంత జరిగిందంటే నేను అనుకుంటా ఎప్పుడు మనసులో అది కేవలం ఆ నామం యొక్క వైభవం దాన్ని అక్షర లక్షలు చేశాం ఒకప్పుడు చిన్నతనంలో బాల్యములోనే భావం తెలియనప్పుడే దాన్ని నిరంతరం కూడా నామాన్ని పట్టుకోని వదిలిపెట్టకుండా ఉన్నాం కాబట్టి దాని యొక్క ప్రభావమే ఇదంతా అని ఎప్పుడు అనుకుంటుంటాను నేను ఇప్పుడు బ్రహ్మసూత్రాలు చెప్పినా ఉపనిషత్తులు చెప్పినా ఏ గ్రంథమైనా చెప్పగలను అది వేరే విషయం నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది వీటన్నిటికీ ఆధారమైంది అదే అదే పునాది అదే నామ వైభవం పరమేశ్వరు యొక్క నామాన్ని భక్తితో చేసింది దాని యొక్క ఫలితమే ఇదంతా అనేది నా ప్రకాఢమైనటువంటి విశ్వాసం రెండో ఆలోచన లేనటువంటి విశ్వాసం కాబట్టి భక్తులు అంటారు అట్లాగే ప్రాంజలి రష్మి ప్రాంజలి నీకు నమస్కరించి చెబుతున్నాను నేను నాలుక అది సామాన్యమైనటువంటిది కాదు ఎందుకని మనకు దారి చూపేది నామం నామ దీపం దారి దప్పినటువంటి వాడిని సరైనటువంటి దారిలోకి తీసుకెళ్లాలంటే చీకట్లో పోతున్నాడు వాడు ఎటుపోతున్నాడో తెలియదు కానీ దారి చూపెట్టాలంటే ఒక దారి దీపం కావాలి ఆ దారి దీపం ఏదో అది నామ దీపం ఇంకోటి కానే కాదు దుఃఖాల్లో ఉండేటువంటి వాడు సుఖాల వైపు తిరగాలి ఆ సుఖాన్ని ప్రసాదించేది అది నామం మరొకటి కానే కాదు కాబట్టి నాకు దుఃఖాలున్నాయి పోవాలి నామాన్ని ఆశ్రయించాలి నామం మనది అయినప్పుడు సమస్తం అనేది అవుతుంది కాబట్టి ఈ విధంగా సమస్తాన్ని మనకి చూపెట్టేటువంటిది వెలుగునిచ్చేటువంటిది నామం కాబట్టి ఇటువంటి నామాన్ని చేస్తూ పోతే రోజు ప్రతిరోజు కీర్తి సునామై రోజు ప్రతిరోజు కీర్తి నామీనా ఏ రోజు క రోజు క్రొత్త రుచి నిక్షిణ వర్తమానం రోజు ప్రతిరోజు కీర్తి చు నామైనా ఏ రోజు కరోజు క్రొత్త రుచిని పంచు నామేదో కాదు నీ దిధమే నీ అడుగుల కడపడి ఉదు చిన్ని కృష్ణ చిన్ని కృష్ణ రాగం వేరేలే సరేనా అది నామం ఏదో కాదు నీ దివ్య ధామం అందువల్ల ముకుంద పదార పదారవింద ధామిని అందుకంటున్నాను ధామం పరంధాము పరమేశ్వరుడు ఉండేటువంటిది పరంధాము కాబట్టి ఆ నామాన్ని మనం ఆశ్రయించుకున్నట్టే జీవితంలో ఏ కష్టం వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి జిహ్వే ప్రాంజలి అశ్మి నీకు నమస్కరించి చెబుతూ ఉన్నా ఇదం శరీరం పరిణామ పేసల పత్యవశ్యం శలధ సంధి జర్జరై క్లిశ్యసి మూఢ దుర్మతే నిరామయ ఇదం శరీరం పరిణామ పేషల ఈ శరీరం ఏదైతే ఉందో ఇది నిరంతరం మార్పు చెందేది పరిణామం కదా అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతే షడ్భావ వికారాలు దీనికి ఉన్నాయి గనక తల్లి ఉంటది పుడుతుంది పెరుగుతూ మార్పు చెందుతూ ఉంటది క్షీణిస్తూ ఈ షడ్భావ వికారాలు మీకు తెలుసు కనుక ఇదం శరీరం పరిణామ పేశలం పతతి అవశ్యం అవశ్యం పతతి తప్పకుండా పడిపోతుంది ఒకరోజు అది ఎంతసేఫ్నో నిలబడి ఉండని కూర్చోని పడుకోని తిరగని ఏమన్నా చేయని ఒకరోజు మాత్రం పడిపోతుంది పతతి అవశ్యం అవశ్యం పతతి ఎందువల్ల శ్లథ సంధి జర్జరం కీళ్లు ఊడిపోతాయి గనక దీనికి ఔషధం నిన్న చూచాం ఔషధం ఏంటో ఇప్పుడు ఒక సైకిల్ ఉందనుకోండి సైకిల్ తొక్కుతూ ఉండం కొంతకాలం అయిన తర్వాత ఏమైపోద్ది జాయింట్స్ అన్ని ఊడిపోతాయి కదా పడేస్తాయి అట్లాగే ఒక కారు ఉంటుంది దానికి పార్ట్స్ బోతా ఉంటాయి స్పేర్ పార్ట్స్ చేస్తా బోతాం ఒక దశలో పార్ట్స్ అవకాశం ఉండదు వాడు షెడ్యూల్ తీసుకపోతే అంటే అడిగి సార్ ఎవరికన్నా ఇచ్చేయండి సార్ ఎట్లా ఇవ్వండి ఏదో పార్ట్స్ కింద నమ్మేయండి సార్ ఇంక పనికి రాదు సార్ పోతు దానికన్నా ఏదైనా కొత్తది తీసుకోండి సార్ కొత్తది ఇంకో జన్మ ఇది కాదని కాబట్టి ఈ దేహం ఎట్లాగైతే ఒక యంత్రం లేదు ఒక సైకిల్ లేదా ఒక కారు అది వాడిన తర్వాత అవన్నీ జాయింట్సే గనక కదా ఏమంటాం దాన్ని సంహతి అసెంబ్లీ అవన్నీ కూడి కూర్చాం కదా సంహతి అవి ఊడిపోతాయి ఎక్కడైనా కూడినవి ఊడిపోతాయి జాయింట్స్ అన్ని ఊడిపోతాయి అది కదా సైకిల్ జాయింట్స్ అన్ని ఊడిపోతాయి కారు జాయింట్స్ అన్ని ఊడిపోతాయి ఇక్కడ కూడా అదే కదా జాయింట్స్ ఊడిపోతాయి స్పేర్ పార్ట్స్ వేరే ఇప్పుడు చోట ఒక కిడ్నీ పోతుంది స్పేర్ ఇప్పుడు అట్లాగే బండికి కూడా స్పేర్ పార్ట్స్ వేసుకుంటా ఒక దశలో స్పేర్ పార్ట్స్ కూడా అవకాశం ఉండదు అప్పుడు వాడు చెప్తాడు ఇంకా లేదు సార్ మీరు తీసేసేట్ సార్ దాన్ని ఉపయోగం లేదు ఇక ఇక అది కారణం జాయింట్స్ అన్ని ఊడిపోతాయి కనుక శ్రద సంధి జర్జరం అవశ్యం పతటం పతతి ఎప్పుడైతే కీళ్లన్నీ ఊడిపోతాయో అది పోతుంది ఒకరోజు పాడైపోయినటువంటి యంత్రం ఎట్లాగైతే నిరుపయోగమో ఈ దేహం కూడా నిష్ప్రయోజనంగా అయిపోతుంది ఒకరోజు దీనికి కిం ఔషధి అంటే మందు వాడద్దు కాదు మందుతోనే దీన్ని రక్షించుకుంటాం అనుకుంటే కష్టం అదే మందు వాడాల అంతేగాని మందు వాడడం వల్ల ఇది ఎంతకాలమైనా ఉంటుంది అండి లే ఎందుకంటే ఆ మందులు తయారు చేసిన కూడా పోతున్నాడు ఆ మందులు చీటి రాసించేవాడు పోతా మందులు అమ్మేవాడు పోతా ఉన్నాడు అర్థమవుతుంది కనుక కిం ఔషధై క్లిశ్యసి మూఢ దుర్మతే మూఢ ఓ బుర్ఖుడా దుర్మతే ఓ దుర్బుద్ధి కిం ఔషధై క్లిష్యసి ఇక ఈ మందు ఆ మందు ఆ మందు ఈ మందు అని ఎంతసేపటికి ఈ క్లేశం ఏమిటి రా నీకు నీకు కష్టపడతావు ఎందుకు ఇక్కడ కాకపోతే అమెరికా నుంచి తెప్పించేదా అమెరికా నుంచి వస్తాడు ఎముడు నువ్వు ఇక్కడి నుంచి రమ్మంటే ఇక్కడి నుంచి చూస్తాడు అక్కడి నుంచి రావటం నుంచి వస్తాడు ఎందుకంటే ఎముడు లేదు చూడటలేదు గాలి లేని చూడలేదు ఎముడు లేని చూడలేదు నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడి నుంచి వస్తాడు అర్థమవుతుంది చూడు అన్ని రోగాల్ని పోగొట్టేది నిరామయం రోగమే స్థితి నిరామయం కృష్ణ రసాయనం పిబ జ కాబట్టి నిరామయం ఎన్ని ఏ రోగాలైనా సరే పోతాయి ఇక్కడ ఒక మందు ఇస్తే ఆ రోగమే పోతే ప్రారంభం కనుక స్ట్రాంగ్ గా ఉంటే అది కూడా పోదు డబ్బులు పోతాయి అంతేగానే రోగం పోదు అన్ని రోగాలే కాకుండా భౌతిక రోగాలే కాకుండా భవరోగం కూడా పోయేటువంటి దానికి ఒకటే రసాయనం ఉంది అది మాధ్యపాల రసాయనం కాదు మాధవ రసాయనం మాదిపల్ల రసాయనం కాదు మాధవ రసాయనం కృష్ణరసాయనం కాబట్టి నాలుక కృష్ణరసాయనం పేవా దాన్ని నువ్వు పానం చేయి కాబట్టి పోయేదన్ని ఏవైతే పోతున్నాయో వాటిని మందులు మందులతో నిలుపుకోలేము మందులతో నిలుపుకోలేము పోయేటివి ఎలాగూ పోతాయి పోనిది ఏదో మందు కాదు నామం నశించదు దేహం నశించకుండా ఉండదు పరిణామ దేహం నశించకుండా ఉండదు నామం నశించదు నశించే దేహాన్ని ఇరవై నాలుగు గంటలు దాన్ని గురించి ఆలోచన చేసి ఎక్కడ కూర్చుంటే అక్కడ ఏమండి మీరేమైనా ఎక్సర్సైజ్ చేస్తారా నేనేమి ఎక్సర్సైజ్ ఏమి ఎక్సర్సైజ్ చేస్తా ఏం చేయాలి చెయ్యి ఎక్సర్సైజ్ చేసినందుకు మాత్రం ఇది నిలస్తుంది బీకాంప్లెక్స్ చేసుకుంటే ఇది నిలుస్తుంది చెప్పు పెట్రోల్ పోయికినా ఇప్పుడు కార్లన్నీ పోయేదే పెట్రోల్ పోసినా పోయేటప్పుడు పోతాయి కాలంలో వస్తాయి కాలంలో పోతాయి కాబట్టి కేవలం మందులతో వీటిని ఆపుకోలేము దేహం నశించడం కోసం వచ్చింది నశించిపోద్ది నశించినది ఏదో పట్టుకో అది నామే గనక నామాన్ని పట్టుకున్నాం మనం కూడా నశించేటువంటి అవకాశం ఉండదు గనక దారా వారా కరే తనూజి तोता वेदस्तव सुरगणो भृत्युवर्ग प्रसाद मुक्ति मया जगद विकल तवकी दवकी ते मित्र बल ऋसुतायि अत अन् जाने। కీర్తన పాడుకోవడానికి అణువుగా ఉంది వారాకర వరసుత బ్యూటిఫుల్ వారాకర అంటే సముద్రం వారాకర వరసుత ఎవరు లక్ష్మీదేవి లక్ష్మీదేవి సముద్రం నుంచి సముద్రతనయ్య సాగర లక్ష్మీదేవి ఆమె దార ఇంక చెప్తున్నాడు భక్తుడు కదా అయ్యా ఇప్పుడు నేను ఇంకా ఇంకొక జోలికి పోను నాకు ఎవ్వరవసరం లేదు నాకు కావాల్సింది నువ్వే ఇంకా నా వరకు నిన్ను గురించే గానం చేస్తుంది నా మనసు నిన్ను గురించి ఆలోచిస్తుంది అంత బ్రహ్మాండంగా వినేశాను నాకు అర్థమైపోయింది ఈ శరీరాన్ని నమ్ముకున్న లాభం లేదు ఇతరులను నమ్ముకున్న లాభం లేదు నువ్వు తప్ప అన్యం నజానే కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇంక నాకేం తక్కువ నువ్వు ఉంటే ఎందుకని దా రా నీ భార్య ఎవరో తెలుసా లక్ష్మీదేవి భక్తుడు చూడండి అంటే ఆ ఉండిందంటే ఇంకేముంది అంటే సువర్ణార్చన అర్థమవుతుందే దారా భక్తులతో కదా ప్రాబ్లం వారాకర వరసత దారా ఆ లక్ష్మీదేవి నీ భార్య తే తనూజ నాయన తనూజ నీ తనూ నుంచి పుట్టినటువంటి వాడు కుమారుడు ఎవరు విరించి బ్రహ్మదేవుడు సృష్టికర్త ఆ ఎటువంటి ఫ్యామిలీనిది ఇంకోవని నేను అప్రోచ్ అవ్వాల్సిన అవసరమైంది భార్య చూస్తామంటే లక్ష్మీదేవి కొడుకు చూస్తామంటే బ్రహ్మదేవుడు నాలుగు ముఖాలు ఎటయినా మాట్లాడగల గొప్పతనాన్ని అంటే నేను కాదు నేనేదో మాట్లాడుతున్నాను గానీ వేదహ వేదం అపౌరుషేయం కాబట్టి స్థుతిస్తుంది సురగణోవర్గహ మృత్యులు ఇంత మంది చెప్పాడు కదా నాకు నీ మృత్యుడు బృత్యుడు బృత్యుడు నీ మృత్యులు ఎవరు ఇంతకంటే సురగాణ ఇంద్రాది దేవతలంతా ఎవరైతే ఉండారో వాళ్ళంతా నీ సేవకులు మీ ఇంట్లో ఇటువంటి ఇల్లు లక్ష్మీదేవి భార్య కొడుకు చూస్తామంటే బ్రహ్మదేవుడు తలుపు దిసినా పోలేడు నాలుగు ముఖాలు అర్థమవుతుంది ఇకపోతే నిన్ను స్థుతిస్తూ ఉండేటువంటిది వేదం ఇక నీకు సేవకులు అంటావా సురులు ఇంద్రా దేవతలు నీ దగ్గర భోంచేస్తావాదంటే ప్రసాదం అనుగ్రహం ప్రసాద ముక్తి ముక్తే ప్రసాదం అర్థం చక్కర పంగలి కాదు ముక్తి సార్ మోక్షం మోక్ష ప్రసాదం మీ ఇంట్లో కానీ ఎంటర్ అయ్యానా ప్రసాదం పెట్టావా మోక్షం మోక్ష ప్రసాదం తావక మాయా జగత్ అవికలం అవికలం వికలం లేకుండా ఉండే ఈ జగత్తుడు ఇదంతా తవరి యొక్క మాయా ఇది ఒక నాటకం ఇది మీ ఇంట్లో టీవీ మాయ అంటే టీవీ ఏ భగవా మీ ఇంట్లో టీవీ ఏదో తెలుసా ఇది జగత్తు రకరకాలుగా మన టీవీలో మన రిమోట్ తీసుకొని నొక్కుతుండాలా ఛానల్ మార్చడానికి ఇది అవసరం లేదు మనం అలా కూర్చుంటే వచ్చేవాడు వస్తుంటాడు ఎవడు పోతుంటాడు బట్టలు పోతుంటే గాలి వస్తుంటాడు ఇది పోతుడు ఓరిడు ఆయన ఎంత టీవీ ఇది ఇదంతా మాయా జగత అవికలం జగత్ మాయా ఇదంతా కూడా మీ ఇంట్లో కనపడుతుంది తావకి మీ ఇంట్లో తావకి ఇకపోతే తే మాత పోని నీ నుంచి ఇట్లొచ్చారు ముందు వాళ్ళు ఎట్లుండరు అని అంటుంటే తే మాత అయ్యా నీ యొక్క తల్లి ఎవరు దేవకి దేవి ఆహా ఇంకేంటి మిత్రం పోని నీ ఫ్రెండ్స్ ఎట్లాంటి వాళ్ళు చూద్దామంటే బలరిపు సుతహా ఇంద్రుని యొక్క ఎవరు అర్జునుడు ఇంకెవరు విజయుడు కాబట్టింద్రసుడు కాబట్టి అటువంటి నిన్ను త్వయ్యి నీకు ఈ విధంగా ఉండాలంత నీ ఫ్యామిలీ ఇది ఇది తమర సంసారం అటువంటి దాంట్లో నేను ఇప్పుడు చుట్టంగా వచ్చేసాను నేను కూడా మెంబర్ అయిపోయాను అతహా ఈ కారణం చేత అన్యం నజానే ఇటువంటి ఫ్యామిలీ ఇంకొకటి దొరికే అవకాశం లేదు గనక నేను కూడా మీ ఫ్యామిలీలోకి వచ్చేసాను ఇక నేను అక్కడే ఉంటాను సరేనా పెట్టా బేడా సర్దుకొని మీ ఇంటికి వచ్చేసాను అంతే ఇక మనం ఎక్కడున్నాం ఇప్పుడు తెలుసా మనలో పరమేశ్వరుడు కాదు మనలో పరమేశ్వరుడు వస్తే మనం నైవేద్యమైన పెట్టాలా లే వాళ్ళ ఇంట్లోనే కూర్చొద్దాం పరమేశ్వరుడు మనలోకి వచ్చేదిలేదు మీతో ఏంటి తొమ్మిదో అధ్యాయం పరమేశ్వరుడు మనలోకి వచ్చేదిలే సముద్రం ఎట్లొస్తుంది అలా సముద్రంలో అది అయ్యా మేమందరము నీలోనే ఉన్నాము సరేనా కృష్ణో రక్షతు రేపు రక్ష మమ్మల్ని రక్షించు ఓం ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదక్షతే